తీర్ విద్యా తీర్థం వివేనా సర్వా సుఖదం తీర్థం భారతి తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేనం వందే వేదాంతతత్వం విదు శేఖర భారతి న ప్రజయా ఘన నైకే అమృతమా పరేణ నాగన్హిత గుహాయా విభ్రాజతే తో విశంది వేదాంత విజ్ఞానసునిశ్చితర్ధ ససయోగాతయ శుద్ధ సే బ్రహ్మలోకేనా పరామృతా పరిముచ్యే దహక్రీపం పరమేష్మూత్యపుండరీకం పురమధ్య సగుస్థం త్రా పహక్రగనం విశోకస్తర ప్రోక్ే ఛ ప్రతిష్టి తృతిలిన పర సహేశ్వర శ్రీమత్పరమహంసరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగనిష్టా తపశ్చక్రవర్తీ అనా విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్ర షడ్డర్శనస్థాపనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమ ఆగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాన విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద విద్యాతీర్థమహాస్వామి గురుకరకమల సంజాత శ్రీమజ్జగద్గరు శ్రీమద్భారతీమహాస్వామినామసీమద్గరు శ్రీ విదుశేఖర భారతీమస్వామినా దివ్యశ్రీశరణారవిందో సాంగ ప్రణామా गुरुर्देवो गुरब्रह्मा गुरुर्गुर्देव महेश गुस्साक्षापर गुरु ब्रह्म तस्म श्रीगुरव नम गु गुनाषजरोगिणा निध्यािर्त नम స్వే సర్వక్తి సమన్వితే భయభ్యస్ దేవి దుర్గే దేవి నమోస్ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణిత జగద్య గోవిందాయ నమో నమ అంతరాయతిపశాంతయే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషికు ముఖే మన్మహేకిమీల మహ శర వాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థ వివ సంపృ వాగ ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణాం నిధయేవిద్యాం దక్షిణాూర్త శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకంకరం కరకలి నిదర్శితాత్మముద్రం పరికలిన్నతూడం ఇతరకరగృహీతం మమృది సన్నిధి మతనోతు కృష్ణ సదా వందే కృష్ణం ప్రపన్న పారిజాత జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ మూకం కరోతి వాచా పంగుం లంఘయతే గిరికృతమహం వందే పరమానందాండవం పరమానందమాధవం శివాయరవే శివాయరవే నమ gurave శివాయరేష్ణు శ్రీ విష్ణు నమ శివాయ శ్రీ విష్ణు నమ శివా నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాంబాయ నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీ జగద్గురుభ్యో నమ జగద్గురు వాళ్ళ కటాక్షం చేత చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీత ప్రవచన మహాయజ్ఞంలో మూడవధ్యాయమైన కర్మయోగం చివరిలో మనం ఉన్నాం నిన్నటి రోజున భగవానుడు చెప్తున్న ప్రధానమైన విషయం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇక్కడ స్వధర్మం యొక్క గొప్పతనం చెప్తున్నాడు స్వధర్మంలో ఉన్నవారికి అది విగుణంలా కనిపించవచ్చు పరధర్మం గొప్పదిలా కనిపించవచ్చు అయినప్పటికీ కూడా స్వధర్మంలోనే జీవించాలి స్వధర్మంలోనే మరణి మరణించాలి పరధర్మం భయంకరమైనదే భయము అంటే ప్రమాదకరమైనది అని చెప్పడం దీని యొక్క విశేషమైన అంశం ఇది చెప్పడానికి ముందు ఒక మాట చెప్పాడు భగవానుడు అది తెలుసుకుని వాళ్ళ ప్రవచనంలోకి మనం వెళ్ళబోతున్నాం సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతే జ్ఞానవా అనపి జ్ఞానం కలిగిన వాడికి అయినప్పటికూడా వాడు ప్రకృతి ఒకటి ఉంటుంది ఆ ప్రకృతిని అనుసరించి వెళుతూ ఉంటాడు దాన్ని నాపగలమా మాట అన్నాడు మాట అంటే ప్రకృతి అంటే అర్థం ఏంటంటే పూర్వకృత ధర్మాది సంస్కార వర్తమాన జన్మాదౌ అభివ్యక్త తన పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క వాసనల బట్టి ఫలముల బట్టి ఈ జన్మలో ప్రారంభింపబడి ఏదైతే దేహాదులయందు ఉన్నదో దేహాదులుగా వ్యక్తమవుతున్నదో అది ప్రకృతి అది ప్రారంభమైంది దాన్ని ఆపగలమా అందుకే నిగ్రహక్యం కరిష్యతి దాన్ని కష్టం అన్నాడు వెంటనే ఇక్కడే ప్రారంభమన్నా ప్రకృతి అన్నా ప్రారంభమన్నా మనకు తెలుస్తున్నది అటువంటప్పుడు మనం ఆపడం కష్టమైనప్పుడు ఇంకా సాధన ఏమిటి ప్రారంధం ఎలా ఉంది అలాగే నడుస్తుంది కదా అని అనుకునే ప్రమాదం ఉంది కనుక ఇక్కడ ఎంత సాధన చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రారంధమైన ప్రకృతి విశేషం చేత మన కంట్రోల్ నిగ్రహానికి అతీతంగా జరుగుతుండడం అందరికి అనుభవంలో ఉన్నది దాన్ని ప్రస్తావిస్తూ భగవాన్ చెప్పాడు ఇక్కడ అటువంటిప్పుడు దాన్ని ఏం చెయ్యాలి ఆపడం ఆపేం చేస్తావు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆపక్కర్లేదు అని చెప్పడం కాదు నువ్వు ఎలా నిగ్రహించాలో చెప్తున్నాడు ఇక్కడ ఇంద్రియములు ఇంద్రియార్థములు ఎందు ప్రవర్తించకుండా నిగ్రహించాలంటే రాగద్వేషములు అనే పెద్ద శత్రువులు ఉన్నారు వాటిని జయించాలి ఇది మానవుడు చేయవలసిన ప్రధాన సాధన ఏంటంటే రాగద్వేష నియంత్రణ ఎందుకంటే కర్మవశాత్తు ఏర్పడినటువంటి ప్రకృతి గుణముల ప్రేరణ ఒకవైపు ఉంటున్నప్పటికీ కూడా అటువైపు ఆసక్తి పెడుతున్నా ఇక్కడ శాస్త్రం ప్రవేశిస్తూ ఉంటుంది దీనికి అందమైన కొనసాగింపుని భగవత్పాదలు వారు చెప్తున్నారు ఏది సర్వ జంతు ఆత్మన ప్రకృతి సదృశమేవ చేష్టతే నచ్చ ప్రకృతిశూన్యిద్ కచ్చిదస్తి ప్రతి పుట్టిన ప్రతివాడు కూడాను ఆత్మన ప్రకృతి సదృశమేవ తన యొక్క ప్రకృతికి తగ్గట్టే ప్రవర్తించినట్లయితే ప్రకృతి శూన్యమైన వస్తువు అనేదే లేదు కదా తురుషకారస అంటే ప్రారంభం ఉంటూ ఉంటే మరి పురుషకారం పురుష ప్రయత్నం అనేది ఇంకెందుకు అనిపిస్తుంది అప్పుడు పురుష ప్రయత్నమే లేనప్పుడు శాస్త్రం యొక్క అవసరమేముంది పురుషుడు ఇలా ప్రయత్నించాలి ఇలా చెయ్యాలి ఇలా చెయ్యకూడదని శాస్త్రం చెప్తోంది కదా ప్రకృతి ప్రేరేపించినట్లే నడవాలి అని చెప్పినప్పుడు మరి శాస్త్రం యొక్క ప్రసక్తి ఎందుకు అనే గొప్ప ప్రశ్న వేసి అప్పుడు శాస్త్ర అనర్థక్యం అయిపోతుంది కదా ఆ సందేహం తొలగించడానికై యదా పునః రాగద్వేష తత్ప్రతిపక్షేన నియమయతి తదా శాస్త్రదృష్టి ఏవేన ప్రకృతి వశ అని అందమైన వాడు చెప్పారు రాగద్వేషాలు నియంత్రించడం అనేది శాస్త్ర దృష్టితో జరుగుతుంది అది ప్రకృతి వశం కాదు నేను ప్రకృతి వశంగా ఏది చూస్తే తినాలని ఏది చూస్తే పొందాలని జంతువుల వల్లనే అనిపించవచ్చు కానీ శాస్త్రం అనేది దానికి సహాయం తీసుకుని నరుడు వాడు నియంత్రించుకుంటాడు ఇది తెలుసుకోవాల్సింది అందుకే శాస్త్రం ఎందుకు అవసరమైంది శాస్త్రమే లేకపోతే నరులు పశువుల్లాగైపోయేవారు అందుకే వానరుడికి నరుడికి తేడా ఉంటే చెప్తానన్నాడు ఒక మహర్షి ఏమిటంటే తోచినట్టు నడుచుకుంటే వానరుడు శాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే నరుడు అని అడిగి తెలుసుకోవాల్సింది కానీ శాస్త్రం అక్కడ ప్రవేశించింది ఈ శాస్త్రం వల్లనే ఇది యుక్తము అది అయుక్తం ఇది చెయ్యకూడనిది ఇది చెయ్యవలసినది అని ఒక భావం కలిగి ఆ శాస్త్రంపై గౌరవం సమాజంలో నేను శాస్త్ర విరుద్ధంగా నడిస్తే సమాజంలో కూడా అవమానం ఉంటుందేమో భావంతో మానవుడు తనంతా నియంత్రించుకుంటాడు అందుకే అసలు ఇంద్రియముల్ని ఇంద్రియార్థముల వైపు ప్రేరేపించే రాగద్వేషములు కనుక తయోర్ నవశమాగచ్చేత్ తౌహ్యశ పరిపంథి నౌ వాటికి అని భగవాన్ని చెప్పినప్పటికీ అర్జునుడు మరొక్కసారి స్పష్టత కోసం ఒక ప్రశ్న వేస్తున్నాడు అథకేన ప్రయుక్తో పాపంచరిత పురుష నువ్వు చెప్పినట్లుగా నిన్ను ఆశ్రయించే సర్వ సర్వాణి కర్మాణ సన్యస్య అధ్యాత్మచేతస్ నిన్ను ఆశ్రయించి అధ్యాత్మచేతస్సుతో నిరాశ నిర్మముడై ఉంటే వాడు ముక్తి పొందుతాడని మాట వినడానికి బాగుంది మన అందరూ ఇంత హాయిగా నువ్వు చెప్తూ ఉన్నా ఎందుకు చెయ్యరయ్యా అంటే ఆ ప్రశ్న అథకేన ప్రయుక్తోయం పాపంచరత పూరుష అనిచ్చిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత ఇక్కడ కృష్ణుడికి మరొక పేరు వచ్చింది వార్ష్ణేయ వార్ష్ణేయ అంటే వృష్ణివంశంలో పుట్టినటువంటి వాడా అని సంబోధన అత కేన ప్రయుక్తోయం దేనివల్ల మానవుడు ప్రేరేపింపబడి బలాదివ నియోజిత ఏదో బలంగా తోసినట్లు పాపాన్ని చేస్తుంటాడు అంటే వాడు అనుకుంటాడు చేయకూడదు చేయకూడదు అని కానీ చేసేస్తుంటాడు దేనివల్ల అంటే నాయన ఒక ప్రకృతి ఉంటుంది మానవులు ప్రకృతి మానవ ప్రకృతి అంటే మనందరి ప్రకృతి మానవులందరి ప్రకృతి రజోగుణం ఎక్కువగా ఉంటుంది తెలుసుకోవాలి అంటే సత్వరజస్తమో గుణాలు సర్వజీవుల్లోనూ ఉంటాయి పాళ్లలో తేడా మానవుల్లో కూడా రజోగుణం ఎక్కువగా ఉంటుంది సర్వమానవుల్లో కొందరు సాధకుల్లో రజోగుణం ఎక్కువ ఉన్నప్పటికీ సత్వగుణ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది కొందరులో తమోగుణ ప్రయత్నం ఏమైనప్పటికీ దేవతల ప్రకృతి సత్వగుణం అదేవిధంగా పశువుల పక్షుల ప్రకృతి తమోగుణం మానవుల ప్రకృతి రజోగుణం అందుకే రజోగుణం యొక్క లక్షణం ఏంటంటే రజో విద్ధి అని రజోగుణ లక్షణం గుణత్రి విభాగ యోగంలో మళ్ళీ చెప్తాడు రజ యొక్క లక్షణం రాగం అంటే ఒక అటాచ్మెంట్ని ఏర్పరుస్తుంది అందుకే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ కామము క్రోధము ఈ రెండూ కూడా రజోగుణ సము సముద్భవము అని చెప్తూ ఈ రజోగుణం అనేది మహాశనో మహాపాప్మ మహాసనం మహాపాప్మం మహాసన అంటే బాగా తింటుంది అన్నాడు ఇక్కడ రజోగుణం చేత ఎంత తిన్నా సరిపోదండి ప్రపంచంలో ఉన్నవన్నీ పెట్టినా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలంటుంది అది కామం యొక్క లక్షణం రజోగుణం యొక్క లక్షణం అది కామాన్ని తీర్చేసుకుంటే చాలు మనం తృప్తి పడిపోతామని లేదు కామాన్ని తీర్చుకుంటే తృప్తిపడదు కామాన్ని తీర్చుకోవడానికి విషయాలు తీసుకోవడం ఎలాంటిది అంటే యయాతి చక్రవర్తి కథలో మనకు స్పష్టంగా కనబడుతుంది యయాతి జీవితం కూడా కామానుభవం చేసి చివరికి తన లైఫ్ మెసేజ్ ఇస్తాడండి కామభోగం కోసం ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాల బలం ఎంత మనం కామభోగం చేస్తున్నా కొంత క్షీణిస్తుంది అందుకే నేనేం చేశానంటే నా కొడుకు యవ్వనాను కూడా తీసేసుకుని ఇంద్రియాలకు మరింత పుష్టి పొందించి కామానుభవం చేద్దాం అంటే జీవితంలో బ్రతుకున్నంత కాలం కామానుభవమే కాదు బ్రతుకు ఎక్స్టెండ్ చేసి కూడా కామానుభవం చేయాలి అనుకున్నాడు ఆయన ఎంత గొప్ప కదండి ఇక్కడ అంత అనుకున్న తర్వాత వాడికైనా ముగింపు తప్పదు ఎందుకంటే వంద ఏళ్ళు బదులు రెండు వందల ఏళ్ళు ఇరవై వెయ్యి ఏళ్ళు అనుకుందాం వాడికి ముగింపు ముగింపు సమయంలో మెసేజ్ ఇస్తున్నాడు నాయన కామాలు తీర్చుకోవడం కోసం అని విషయాన్ని సేకరించుకోవడం ఎలాంటిది అంటే అగ్ని నర్పాాలను నెయ్యిపోయడం లాంటిది అని ఒక అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ అగ్ని నాత్మలు నెయ్యి పోసేది ఇంకా జ్వలిస్తుంది కానీ ఆరుతుందా ఇది గ్రహించవలసింది ఇది అందుకే మహాశనహ అని గొప్ప మాట మాట చెప్పాడు మహాశనహ అంటే అలా మింగుతూనే ఉంటుంది ఇక్కడ అంతేకాదు బాగా తింటే సరిపోయింది మహాపాప్మ పెద్ద పాపిష్ఠిది అని ఒక మాట చెప్పాడు ఇక్కడ ఈ విషయంలో ఏనం దీనిని శత్రువుగా తెలుసుకోడు జాగ్రత్తగా వింటున్నారా దీనిని శత్రువుగా తెలుసుకున్నాడు ప్రారంభంలో ఏం చెప్పాడు కామ యేష అన్నాడు ఇది కామం ఇది క్రోధం ఈ కామము ఈ క్రోధము అన్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఏకవచనం చెప్పాడు అంటే ఇది రజోగుణ సముద్భవ అన్నప్పుడు రజోగుణానికి ఏకవచనం చెప్పాడా అనుకున్న తప్పులేదు కానీ మళ్ళీ చిత్తకొచ్చి ఒక్కటే చెప్తాడు ఆయన కామం కామమే ప్రధానం రజోగుణం అంటే రజం రాగం రెండో ఒకటే రాగం అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ పుట్టేది కామమే కామం వచ్చింది కనుక క్రోధం వచ్చింది కామంతో పాటు క్రోధం వస్తుంది కానీ క్రోధం విడిగుణం కాదు ఇంకా చెప్పాలంటే ఒకే కామానికి రెండు ముఖాలు కామక్రోధము ఇది తెలుసుకోవాలి ఇక్కడ రెండు ముఖాలు మళ్ళీ రెండు రూపాలంటే దానికి మళ్ళీ కొంచెం దూరం ఉంటుంది దూరం లేదు రెండు అంత అటాచ్ అయ్యి ఉంటాయి ఇక్కడ ఇది నిజానికి సైకలాజికల్గా చెప్పడం అంటే కృష్ణుణ్ణి మించిన సైకాలజిస్ట్ లేడు తెలుసుకోండి భగవద్గీత చదివితే లోకంలో ఉన్న అనేక మానసిక రోగాలు పోతాయి అందరు సందేహం లేదు ఏ విధంగా అంటే భగవద్గీత చెప్పేటువంటి సందేశం శాస్త్రం ధర్మం ఉందే ధర్మం మనస్సును నియంత్రిస్తుంది నియంత్రణ తప్పిన మనస్సుకే రోగం వస్తుంది నియంత్రణ ఉండాలి ఆ నియంత్రణ బాల్యం నుంచి శాస్త్ర సహాయంతో పెద్దలు నేర్పాలి అది నేర్పకపోవడం వల్ల ఇప్పుడున్న మానసిక రుగ్మత రోగాలు పూర్వం లేవండి మీరు గమనించినట్లయితే డాక్టర్లు చెప్తారు ఎన్ని మానసిక రోగాలు అన్ని రకాలు వస్తున్నాయి కారణం రజోగుణం ఎక్కువైపోతుంది రజోగుణం ఎక్కువ పోవడం అందుకే మానవ ప్రకృతి రజోగుణం గనక ఈ కామక్రోధాలను ఎంటర్టైన్ చేస్తున్న కొద్ది అది ఇంకా ప్రేరేపించబడుతుంది అయితే రజోగుణం కంట్రోల్ కావాలంటే సత్వగుణాన్ని పంపించాలి కానీ వీళ్ళు సత్వగుణం ధర్మంతో వస్తుంది ఆ ధర్మం కదా మన సత్వగుణం ఎప్పుడై కావట్లేదు కాబట్టి రజోగుణం ప్రకోపమైంది ఎప్పుడైతే రజోగుణం తగ్గించడానికి మొదటి నుంచి సత్వగుణం మీరు నేర్పలేదు రజోగుణం ప్రకోపమైపో తమో వేయాల్సి వస్తుంది అందుకే మానసిక రోగులకి నిద్ర పట్టేయడం బుద్ధి పని చేయకపోవడం ఈ మందులు ఇస్తారు సెడేషన్ స్టోడెంట్ ఇక్కడ తమోగుణంలో నెట్టి అణుచుతారు అది ఇంకా ప్రమాదకారి అది మళ్ళీ తమసు పక్కకు పక్కలో మళ్ళీ రోజోగుణం పైకి వస్తుంది కానీ సత్వగుణం నేర్పాలి శాస్త్రం శాస్త్రం సత్వగుణాన్ని నేర్పుతుంది నిగ్రహం వల్ల సత్వగుణం ఉత్పన్నమవుతుంది జాగ్రత్తగా తెలుసుకోవాలి ఎలాగ ఈ కామ ఆపేస్తుందని ఇక్కడ నుంచి చెప్తున్నాడు ధూమెనావ్రియతేవన్ హి ఇక్కడ ఏషహ ఏష అని ఈ అని చెప్పడంలో రెండుని చెప్పడం కాదు ఒకటిని చెప్పడమైన ఉద్దేశం అందుకే ఇది అని ఒక ఏకవచనం వాడటంలో రెండిటికి ఇది అని చెప్తే రెండు కాలేదుట ఒకదాన్నే రెండుగా చూపించాడు ఆయన ఇక్కడ ధూమేనావృయతే వన్ని యథాదర్శో మలేనచ యథోల్బేణావృతో గర్భ తథా తేనేదమావృతం ఇక్కడ ఒక మాట అందరిలో ఆత్మ ఉంది కదా ఆత్మ లేనిది ఎవరిలోనండి అందరిలో ఆత్మ ఉంది మనం కూడా ఒక్కసారి కోపం వస్తే అందరిలో ఒకే పరమాత్మ ఉన్నాడండి నాలోనూ ఉన్నాడండి నీలో ఉన్నాడా నువ్వు ఉన్నాడని స్పృహందా నీకు కనుక తనలో పరమాత్మ ఉన్నాడని స్పృహ తానే పరమాత్మ అనే జ్ఞానం మొట్టమొదటిగా తనలో పరమాత్మ ఉన్నాడు అని ఏర్పడుతుంది జీవభావం ఉంటుంది కనుక సాధన ప్రారంభ దశలో చివరి అంతిమ దశలో తానే పరమాత్మ స్థితికి వెళతాడు మొట్టమొదట తనలో పరమాత్మ ఆ పరమాత్మ తనను గమనిస్తున్నాడు వాడిని అందున దృష్టి పెట్టాలనే భావం భక్తి కింద సత్కర్మాచరణ ఉంటుంది అది కూడా రావడం కష్టమండి తనలో భగవంతుడు ఎంతమందికి స్పృహ ఉంటుంది ఆ స్పృహ ఉంటే జాగ్రత్తగా ఉండరు అంటారంటే హృదయంలో జానించు అంటే లేని వైకుంఠంలోనూ కైలాసంలో ఉన్న శివుడిని ఇక్కడ తెచ్చుకుంటావా అంటే వైకుంఠం కైలాసం లేదని నేను అనలేదు అన్ని లోకాలు ఉంటే ఉండొచ్చుగాక కానీ శాస్త్రమే చెప్తుంది ఆ పరమాత్మ నీలో ఉన్నాడని ఎవడు వైకుంఠంలో ఉన్నాడు ఎవడు కైలాసంలో ఉన్నాడు ఎవడు గోలోకంలో ఉన్నాడు బడు ఇక్కడున్నాడు ఇక్కడున్నాడన్న స్పృహ రావడమే మహాకష్టం అనేక జన్మలు పుణ్యముట్టే గానీ రాదు వాడే నేననేది ఇంకా తెలియాలంటే మహాకష్టం అండి ఇంకా నిరంతరం ఈశ్వరుడున్నాడన్న స్పృహ ఎంతమందికి ఉంటుంది మహాకష్టం అది లోపల జ్ఞానరూపమైనటువంటి ఆత్మ అంత ప్రకాశమానం అవుతూ ఉన్నప్పటికీ కూడా నీ సర్వవ్యాపకమైన శాశ్వతమైన ఆనంద స్వరూపమే నువ్వు ఎందుకు తెలియబడట్లేదు అంటే ఇది ఆవరించడం వల్ల ఆవరణ గురించి అత్యద్భుతమైన విషయం చెప్తున్నాడండి ఇక్కడ గొప్ప సమాధానం ఇక్కడ లభిస్తుంది ఎందువల్ల తెలియబడుతు తెలియబడలేదంటే నేను చెప్పేనే కామ క్రోధాన్ని చెప్పబడ్డ రజోగుణ వికారమైన కామం యొక్క బలం వల్ల ఇది తెలియబడదు అందుకే దాన్ని తొలగించే ప్రయత్నం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహాలు కన్నా ముందు కామజేయం ఎలా జరుగుతుందో ఆలోచించు అది ఎలా కప్పుతోందో చెప్తున్నాడు ధూమేన ఆవ్రియతేవన్నిహి అంటే పొగ నిప్పుని కప్పినట్లుగా మాలిన్యం అద్దాన్ని కప్పినట్లుగా అదేవిధంగా గర్భస్థ పిండాన్ని చుట్టూ మావి అనబడే పొర కప్పినట్లుగా తథా తేన యదమావృతం ఈ జ్ఞానము కప్పబడుతున్నది స్పష్టంగా పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అన్నది తెలుస్తూ ఉన్నా ఇది ఎందుకు కప్పుతుందంటే మూడు రకాలుగా చెప్పాడు అంటే మనకు బాగా అర్థం అవడం కోసం కామం ఆవరణ ఎలా కప్పేస్తుంది జ్ఞానాన్ని చెప్పాడు అంతేనా మూడు ఉదాహరణలు చెప్పాడంటే ఊరికినే చెప్పాడు పరమాత్మ ఎందుకంటే ఈ కామ వికారం మాయా బలాన్ని పెంచుతుంది మాయా అంటే సత్యాన్ని తెలియనివ్వకపోవడమే మాయా మరి పెద్ద ఎక్కువ ఆలోచించక్కర్లేదు ఇక్కడ ఆ సత్యాన్ని తెలియనివ్వని మాయా లక్షణం కామం వల్ల బలపడుతుంది ఈ మాయ మూడు రకాలుగా ఉంటుంది అన్న మల విక్షేప ఆవరణ అని మూడు రకాలుగా ఉంటుంది ముందు మాలిన్యం అంటే ఇదివరకు చేసుకున్న కర్మలు పాప కర్మల యొక్క మాలిన్యం చేత సత్యం తెలియకబడకపోవడం ఇది మల మల దోషం అంటారు దీన్ని రెండుది విక్షేపం విక్షేప దేశం అంటే ఒకటికొకటి అనిపించడం ఈ విక్షేపం ఎంత అనుభవిస్తుంటామంటే సాధన చేయడానికి కూర్చుంటే మనసు చెదిరిపోతుంది ఈ చెదిరిపోవడమే ఒక విక్షేపం అంతే కదా ఒకదానికొకటి అనుకోవడం అది విక్షేపం అంటే అర్థం అంటే సత్యమైన ఆత్మ వస్తువు లేనట్టు అనుకోవడం అసత్యమైన జగత్తు ఉన్నట్టు అనుకోవడం ఇదే విక్షేపం దీనివల్ల చెదరగొట్టడం కలుగుతుంది కానీ మా యొక్క రెండవ దోషం ఏమిటి విక్షేపం అంటే అక్కడ అసలు తెలియబడకపోవడం లేదు ఒకదాన్ని కూడా తెలుసుకుంటున్నా ప్రమాదం అంటే ఇది అపార్థం చేసుకుంటున్నాం అది అర్థం చేసుకోలేకపోతున్నాం ఇది ఒకదాన్ని ఒకటి అనుకోవడం విక్షేపం అసలు తెలుసుకోలేకపోవడం ఆవరణ అది తర్వాత దానిలో చెప్తుండడం అందుకే మల విక్షేప ఆవరణ ఆవరణ అంటే అసలు తెలియకపోవడం అని చెప్పారు ఇక్కడ అసలు తెలియని స్థితి ఏదైతే ఉందో అది అగ్రహణం అంటారు విక్షేపాన్ని అన్యథాగ్రహణం అనుకోడుంటారు దీనికంటే ముందు పరమతమోగుణం యొక్క లక్షణం ఏమిటి మలం మల విక్షేప ఆవరణ అని మూడు ఈ మూడు ఎక్కడ కనబడుతుంది యథాదర్శో మలేనచ అద్దం మీద మాలిన్యం అని చెప్పినప్పుడు మలదోషం చెప్పాడు తూబేనావ్రియతేవన్నీ అంటే అగ్ని చుట్టూ ఉన్న పొగ అన్నప్పుడు విక్షేప దోషం చూపిస్తాడు అగ్ని చుట్టూ పొగ అన్నప్పుడు అటు పొగ అగ్ని రెండూ కనబడుతూనే అగ్ని యొక్క అసలు స్వరూపం తెలియబడట్లేదు కనుక ఇక్కడ విక్షేపం అనే మాట చూపించాడు ఇక యథోల్బేడావృతో గర్భ అంటే గర్భస్థపిండాన్ని మావి కప్పడం ఆవరణ దోషాన్ని చూపిస్తున్నాడు అది ఇందులో మూడు రకాల ఉదాహరణలు చెప్పడానికి కారణం ఈ మూడు కనుక ఈ మూడింటిని ఎలా జయించాలి అసలు శత్రువు కామం కదా అసలు పొర అదే ఈ మూడు రుఖాల దోషాలుగా ఆవృతమయ్యింది కనుక ఆవృతం జ్ఞానమేతనా జ్ఞానినో నిత్య వైరీన ఏమండి నీకు వాడు పరమశత్రువు అని తెలిసినప్పుడు వాడిని అసలు ఎంటర్టైన్ చేస్తావు నువ్వు కనుక వాడు శత్రువు శత్రువు ముందు శత్రువులు ఇద్దరని చెప్పాడు రాగద్వేషములు ఇద్దరిని కూడా పరిపంథినవు అనే మాట ముప్పై శ్లోకంలో చెప్పి ఇక్కడ నిత్య వైరీన ఒక శత్రువే అన్నాడు ఏమిటంటే మాట మార్చేస్తున్నాడు కృష్ణుడు అంటే శత్రువుల సంఖ్య ఎక్కువ నువ్వు టెన్షన్ పడతావని ఇంతమంది ఒక్కడే అని చెప్పాడు ఇది బాగుంది మరి ఇద్దరుగా నేను ఎందుకు చెప్పానంటే ఆ దోషాన్ని రెండుగా గుర్తించడం కోసం చూపించాను కానీ అది నిజానికి ఒకటే కామం వల్లే క్రోధం కామక్రోధాలు మరొక మాటే రాగద్వేషం రాగద్వేషం అన్నా కామక్రోధం రెండు పర్యాయపదాలు ఇంత అవ్వ పేరు అన్నట్లుగా ఇది తెలుసుకో కామరూపేణ నిత్యవైరిన కౌంతేయ దుష్పూరేణ అనలేనచ ఈ కామరూప శత్రువు ఏదో కాస్త భోజనం పెట్టి పంపించేసి వెళ్ళిపోతాడంటే వదిలిపోతాడు అంటే వెళ్ళిపోడు వాడు వాడు దుష్పూరేనా దుష్పూరేనా అంటే వాడిని తృప్తిపడతాడు మహాకష్టం కామరూపశత్రువుని వాడిని నింపడం మహాకష్టం అదే ఇక్కడ మహాశనహ అనే పై మాటలో చెప్పబడింది ఇక్కడ పైగా అనలేన వాడు అనలం ట ఏంటండి అగ్నికి అనలం పేరు ఎందుకు వచ్చింది వీడు అగ్ని అంటే కామాగ్ని అది కాదు అలం అంటే చాలు అనలం అంటే ఇంకా వీడికి చాలు అనేది లేదయ్యా అని చెప్పి ఇది అనలం అంటే వీడికి చాలు అనేది లేదు ఎంత ఇచ్చిన చాలునంటే ఇంచుకంతె చాలును జన్మమునకు చాలకుంటే లోకమెల్ల చాలదు వ్రీలిన ఈ ఆస వెర్రివాని చేతిరాయి అంటాడు అనుమాచాలు వారి ఇక్కడ ఎక్కడికి ఎంత తిన్నా ఎంత తిన్న అమర స్త్రీల రమించినంచడదు మోహాన్ ధంబు అంటాడు ధూడ్జటి సామాన్యమైన విషయం కాదు ఇక్కడ అంత కామం అంత భయంకరమైనది దీని దుష్పూరేణ ఆఖరికి శరీరం వయస్సు చేత క్షీణించినప్పటికీ కూడా ఇంద్రియాల పటుత్వం తప్పుతుంది కానీ మానసిక కామ వికారాలు చాలా ఉంటాయట అందుకు కామం భయంకరమైనది ఇది గుర్తుపెట్టుకో ఈ కామానికి స్థానాలు ఏమిటో చెప్తున్నాడు ఎంత అంటే శత్రువుకి వాడి టెంట్లు లేదా వాడు కోటలు తెలుసుకుంటే కోటలను కూడా నువ్వు కంట్రోల్ చేయచ్చు కోటలు నిస్వాధీనంలోకి తీసేసుకో కోటలను తగలబెట్టక్కర్లే కోటల మీద వాడు ఆధిపత్యం నీ ఆధిపత్యం తీసుకో ఆ కోటలు ఏమిటి ఇంద్రియాని మనోబుద్ధి ఎస్ అధిష్ఠానముచ్చతే ఏతేర్ విమోహయత్ జాన్మ జ్ఞానమావృత్య దేహీనం నీ అంతఃకరణంలో ఉన్న పరమాత్మ తెలియనివ్వకుండా కప్పడానికి వాడు మూడు కోటల్లో కూర్చున్నాడు ఆ మూడు కోట్లే కోటలు ఏమిటంటే ఇంద్రియములు మొదట తర్వాత మనస్సు తర్వాత బుద్ధి ఈ ఇంద్రియములు యందు మనస్సు ఎందు బుద్ధి ఎందు ఆ రాక్షసుడు తన బలగంతో సహా కూర్చున్నాడు కాముడి బలగం చాలా ఉంది ఎందుకంటే కాముడి పెట్టుకుంటే ఆరుగురు వచ్చేస్తారు మీకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మళ్ళీ వాళ్ళకి పిల్లలు మనవులు ఉన్నారండి లోభం ఎన్ని రకాలుగా ఉంటుందో క్రోధం ఎన్ని రకాలుగా ఉంటుందో క్రోధం రకరకాలు వాక్పారుష్య రూపంలో ఉంటుంది వాడు ఎలాగే నాశనం ప్రతి క్షణం ఏదో దుష్కర్మ చేస్తూనే ఉంటారు క్రోధం వికారాలు చాలా చాలా ఉంటాయండి నాకెప్పుడు అధికారం వస్తుందా వాడి వర్గం మొత్తం ఎప్పుడు నాశనం చేస్తానా అని కూడా ఎదురు చూస్తూ ఉంటాడు క్రోధి ఇన్ని ప్రమాదాలు ఉంటూ ఇక్కడ క్రోధానికి రకరకాల సంతానం కామ క్రోధ లోభమోహం అదమాత్చర్యాలు ఇందాక ఇద్దరు కాదు ఒక్కటే అన్నాం ఇప్పుడు ఆరుగురు చెప్పాం ఈ ఆరుగురు అక్కడి యొక్క అని ముందు వాడిని కూర్చోపెట్టే ఫస్ట్ ప్లేస్ ఇచ్చి మిగిలిన ఐదుగురు వచ్చేస్తారు క్షణంలో వచ్చేస్తారండి ఇక్కడ ఇలా బెల్లం పెట్టగానే వాళ్ళ జీవనం వచ్చేస్తారు వాళ్ళు ఏం చేస్తాం ఐదుగురు అనుకుంటూ ఆరుగురే అమాయకంగా కానీ వాళ్ళకి ఇంకా ఎందరో వీళ్ళు ముట్టడించేస్తారు ఈ ఎలా ముట్టడించేస్తారంటే వీటి వెనకాల వీటిని ప్రకాశింపజేస్తున్న ఒక మహా చైతన్యం తెలియనివ్వరు కనుక వాళ్ళ యొక్క స్థావరాలు ఏమిటి ఇంద్రియాన్ని మనోబుద్ధి ఎస్తి అధిష్టానం ఉచతే ఏతై విమోచ ఆ కాముడుగాడు ఉన్నాడే వాడి వీటితో మోహం కలిగిస్తాడు మోహం అంటే అసత్యాన్ని సత్యం అనిపిస్తాడు సత్యాన్ని అసత్యం అనిపిస్తాడు జ్ఞానాన్ని కప్పివేస్తాడు అంటే ఏ బుద్ధి మనస్సు ఇంద్రియములు పరమాత్మను పొందడానికి మనం పరికరాలుగా వాడుకోవాలో ఆ పరికరాల్లో వాడు కూర్చున్నాడు కనుక తెలుసుకునే అవకాశం ఇవ్వడు నువ్వు వాటిని లోపలికి పంపుతావు అంటే బయటికి తోస్తాడు ఇక్కడ ఇలా ఆక్రమించేసుమా అందుకే నువ్వు ప్రయత్నంగా ఏం చేయాలంటే తస్మాత్వమింద్రియాణ్యాదవు నియమ్య అందుకే నువ్వు మొట్టమొదటి ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాన్ని అంటే ప్రకృతి ఇష్టానుసారం పరుగుదిస్తున్నా నియమించు నువ్వు అంటే కళ్ళు తెరిచి చూడడం ప్రకృతి ఇచ్చింది రెప్పవేసి మొయ్యడం నీకు తెలియాలి నీ ప్రయత్నం కావాలి ఇక్కడ నీ ప్రయత్నం అది అది ప్రారంభించు ప్రారంభించు అవదనకు ప్రారంధం ఎంతుందో తెలియదండి ప్రారంభవసనకు నీకు ప్రారంధం ఎంతందో తెలియదు కదా అంటే భగవంతుడు చెప్పడం ప్రారంధం గురించి నువ్వు ఆలోచించకు అందుకే నీ నీ జ్ఞాపకం చేయలేదు నీకు ఇచ్చింది ప్రయత్నమే అదే చెయ్యి అంటే ప్రారంధం బలమైనప్పుడు నీ ప్రయత్నం బలం చేయి అంతే ఇక్కడ ప్రయత్నం బలం చే ప్రయత్నం బలం రెండు విధాలు ఒకటి అది శాస్త్ర విహిత కర్మ నన్ను తరింపజేస్తుంది అనే భావంతోను ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఈ సాధన్ని అనేటువంటి ఆయన సహాయం కావాలనే ఉద్దేశంతోను రెండిటితో చేస్తే ఇంద్రియ నియమం చాలా చక్కగా ఉంటుంది అందుకే ఇంద్రియ నియమం చేసినప్పుడు పరం దృష్వా నివర్తతే గుర్తుందా పరమను దృష్టి పెట్టాలి అంటే నా ఎందు దృష్టి పెట్టు మత్పరహ నా ఎందు దృష్టి పెట్టి ప్రయత్నించర్చిపోకూడదండి ముందు చెప్పినది తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరత సభ పామానం ప్రజహిహ్యనం జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా నాశనం చేయిస్తుంది కామం తెలుసుకోండి ఇక్కడ ఈ కామ వికారంతో కూర్చున్న వాడిని ఇదయ్యా శాస్త్రజ్ఞానము అని చెప్తామని కూర్చోబడితే వాడు వినడు ఎందుకంటే వాడు ఆలోచన అట్టుంది ఎక్కడ లోపలికి వెళ్ళని వాడు వినేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా వింటాడు వీడి చెప్పేది ఏమిటని కాబట్టి ముందు వాడు మూసేసిన పాత్రలో ఉంటాడు మూసేసిన పాత్రలో మీరు ఎంత నీరు పోసినా లోపలికి ఒక్క చుక్క వెళ్ళదు మరి ఆ గంగలో మూసిన పాత్రను ముంచండి ఒక్క చుక్క పెడుతుందా వెళ్ళదు గంగలో ముంచినా మూత మూసి సీల్ చేసేసిన పాత్రలోకి ఎలాగ ఒక్క నీటి చుక్క వెళ్ళదో ఎన్ని వేదాంత వచనాలు విన్నా ఈ కామం చేత మూసుకున్నవాడికి ఒక్క లోపలికి వెళ్ళదు ఇది దర్శకడ కనుక చెప్తున్న జ్ఞానం అర్థమే కాదు అందుకే వాడికి జ్ఞానం ఉండదు అనుభవం రాదు అర్థమైనటువంటి అనుభవం ఎక్కడొస్తుంది కనుక విజ్ఞానం ఉండదు అందుకే జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే చెప్పింది అర్థం చేసుకుంటే జ్ఞానం అర్థమైంది అనుభవానికి వస్తే విజ్ఞానం ఇది అర్థం చేసుకో జ్ఞాన విజ్ఞాన నాశనం రెండూ చేయలేదు కనుక కామాది వికారాలు ఉన్నవాడికి జ్ఞానం మీద గౌరవం ఉండదు అవిడు చెప్పింది మన వల్ల అవుతుందా ఏమిటి అన్నాడు మన వల్ల అవుతుంది వీడి వల్ల కానివన్నీ సాధించలేదు కామంతో దీనికి ప్రయత్నమే చేయట్లేదు పోని ఎక్కడో కొత్త వస్తువును చూడడానికి కాదు ఉన్న ఆ వస్తువునే తెలుసుకోవడానికి బుద్ధి కూడా పెట్టట్లేదు ఎందుకు వల్ల ఆ బుద్ధి అనే కోటలో కాముడొచ్చి బైఠాయించాడు కనుక అందువల్ల జ్ఞాన విజ్ఞాన నాశనం తెలుసుకో అయితే ఆ పర వస్తువు ఎక్కడుంది నీకు తనుకుంటావు ముందు ఇంద్రియాలే గొప్పవైన ప్రతివాడు అనుకుంటుంటాడు ఏం చేస్తాం నిజమే ఇంద్రియములు చాలా గొప్పవండి బయట ఎంత గొప్ప వస్తువు పెట్టినా అనుభవించి ఇంద్రియం లేనప్పుడు వ్యర్థం అంతే కదా అందమైన ఒక శిల్పంకి ఎదురుగా పెట్టిన కన్ను అనేది లేనప్పుడు వ్యర్థం ఇప్పుడు శిల్పం గొప్పదా కన్ను గొప్పదా ఈ శిల్పం పోయిన పర్వాలేదు కన్ను బాగుంటే చాలు అంటే కనుక బయట వస్తువు కంటే ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాలు అందుకే ఇంద్రియాన్ని పరాణ్యాహుహు ఇక్కడ ఏంటంటే బయట వస్తువుల ఇంద్రియాలు గొప్పది అని మనం ఉన్నాం ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ మాటని బయట వస్తువుల కంటే ఇంద్రియాలు గొప్పది అని చెప్పింది భగవానుడు ఎలా మొదలుపెట్టాడంటే ఇంద్రియములు గొప్పవి అని అక్కడి నుంచే మొదలుపెట్టాడు ఇంద్రియాణ పరాణ్యాహుహు ఇంద్రియేభ్య పరం మనహ ఇంద్రియముల గొప్పది మనస్సు మనసస్థు పరాబుద్ధి మనస్సు గొప్పది బుద్ధి ఎందుకంటే మనస్సు సంకల్పం వికల్పం చేస్తుంటుంది సుఖము దుఃఖము అనుభవిస్తుంటుంది కానీ ఇంద్రియాలు మాటకే కానీ సుఖదుఖానుభవం దేనికి మనస్సుకే కానీ సుఖదు అనుభవం సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు మనస్సే పని చేయలేదు అని కొన్ని ఇంద్రియాలు ఉంటే ఏం లాభం అప్పుడు ఇంద్రియాలు కేవల జడములు మనస్సు వల్లనే కదా ఇప్పుడు మన ఇంద్రియంలో గొప్ప అన్న మాట నుంచి మరో మాటలో గడిపోయాం మనస్సు గొప్పది ఎందుకంటే ఇప్పుడు ఇంద్రియాలని పుష్టిగా ఉన్నాయి మనసు పిచ్చువాడైపోయాడు ఏం లాభం చెప్పండి ఇక్కడ కానీ మనస్సు గొప్పది మనస్సు కంటే గొప్పది యుక్తాయుక్త విచక్షణ ఇది చెయ్యి అది చెయ్యి చెప్పే బుద్ధి గొప్పది అంతవరకు వచ్చేసారు ఇక్కడ వరకు ప్రతివాడు వస్తాడు ఇంద్రియాల కంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి ఇక్కడ వరకు ఆలోచించేవన్నీ భౌతిక శాస్త్రంలో మరో భౌతిక శాస్త్రం తర్వాత శాస్త్రం మనస్తత్వ శాస్త్రం అక్కడ దాకా వచ్చేసాం ఆ తర్వాత చెప్పాలి అంటే ఈ ఫిజికల్ సైన్సెస్ నోరు మూసేస్తాడు అప్పుడు గొంతు విప్పుతుంది ఆర్ష సంస్కృతి వేదాంత విజ్ఞానం గొంతు విప్పుతుంది యో బుద్ధే పరతస్తు సహా బుద్ధికి కూడా పరమానందవుడు ఉన్నాడు వాడు సహ సహ అంటే తత్శబ్దమాచ్య హా పరమాత్మ అనర్థం ఇక్కడ పరమాత్మ దాని వెనకాల ఉంటాడు వెనకాల ఉండి ఏం చేస్తున్నాడు పిలిచినప్పుడు రెండప్పుడు వస్తానంటూ ఉంటాడా వెనకాల ఉండి ఈ బుద్ధికి మనస్సుకి ఇంద్రియాలకు ఆయన చైతన్యం ఇస్తున్నాడు ఆయన వల్ల పని చేస్తూ ఏం చేస్తున్నాం మనం ఆయన వల్ల పని చేస్తూ ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు ఆయన వల్ల పనిచేస్తున్నప్పుడు ఎవరి వల్ల పనిచేస్తున్న వెనక్కి తిరిగి చూడొద్దు చూడకుండా ముందుకు పడుతు ఉంటాం అంటే ఇంద్రియములకు ముందున్నవేంటి విషయాలు కానీ విషయాలు వైపు పరిగెడుతూ విషయాలు పరిగ పరిగెట్టడానికి ఇంద్రియాలకు కానీ ఆలోచించి సుఖదుఖాలు అనుభవించడానికి మనస్సుకు కానీ నిశ్చయించడానికి బుద్ధికి కానీ శక్తి ఇచ్చిన వాడు వెనకాల ఉన్నాడు వాడు ఇంద్రియాలకు బుద్ధికి మనస్సుకి శక్తిని ఇస్తున్నాడు చైతన్యం ఇస్తున్నాడు కానీ మనస్సుకు వచ్చే సుఖదుఖాలు ఆయనకి లేవు ఇంద్రియాలనుభవించేటువంటి రకరకాల దోషాలు ఆయనకి లేవు ఆయన కానీ లేకపోతే వీడి చైతన్యమే లేదు కనుక దృష్టిని పరమునందు నువ్వు పెట్టేవనుకో లోపలికి తిప్పడం మొదలు బయట పరుగు నుంచి వెనక్కి వెళ్ళొచ్చగా అందుకే పరం దృష్టి పెట్టడం కోసం ఈ మార్గాన్ని చెప్పాడు ఇంద్రియాన్ని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ పరాబుద్ధి యో బుద్ధే పరతస్సు సహ ఏవం ఈ విధంగా బుద్ధే పరం బుద్ధ్వా బుద్ధి కంటే పరమమైనటువంటి ఆత్మ వస్తువు ఉన్నదని అది గొప్పదని తెలుసుకొని పరం అంటే అత్యంత సూక్ష్మం అత్యంత ఉత్కృష్టం దాన్ని మించి మరొకటి లేదు మూడు అర్థాలు పరశబ్దానికి తీసుకోవాలి పరం అత్యంత సూక్ష్మము అంటే ఈ మైక్ కనబడినట్టు ఆత్మ కనబడదు కనబడితే మైక్ లాంటి వస్తువు అయిపోతుంది వస్తువు నశించిపోతుంది ఆత్మ కనబడదు అలాగ మనస్సులాగా ఊహలోనూ తెలియబడదు మనస్సు బుద్ధి కనబడవు ప్రాణము కనబడదు కానీ ఎందుకంటే అది అనుభవం ఉంది కనుక కానీ ఆత్మ అటువంటి అచింత్యం అని మనం చెప్పుకున్నాం అదేవిధంగా అది ఊహ కందదు మనస్సు కందదు మాట కందదు అటువంటిది అందుకే పరం అనే మాట చెప్పారు ఆ పరమైన దాని ఎందు సంస్తభ్యాత్మానమాత్మనా అలాంటి ఆత్మ గొప్పది శ్రేష్టము అని తెలుసుకుని మనస్సుని అంటే నిగ్రహించుకో ఎవరిని నిగ్రహిస్తాడు నేను నేను కూర్చుంటాను నా ఇంద్రియాన్ని అలా ప్రెస్ చేసి నిగ్రహించిన పక్కవాడికి చెప్తావు కూర్చోబెట్టి ఆత్మాన మాత్మన నిన్ను నువ్వే నిగ్రహించుకోవాలి అది తెలుసుకోవాలి అంతేగాని నువ్వొచ్చి నీ పాపాలని ఒక విద్యార్థి ఉన్నాడు నిన్ననే మనం చెప్పినప్పుడు విద్యార్థి ఉన్నాడు అది రాజకీయాలు ప్రధానం కాదు విద్య ప్రధానం వాడు పేరే చెప్తుంది నువ్వు విద్యార్థి అనే పేరులోనే యు హావ్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ ఓన్లీ నీ ఫోకస్ నీ కాన్సన్ట్రేషన్ విద్య మీద ఉండాలి అది విడిచిపెట్టి మరో దాని మీకు వెళుతున్నావేంటి మరో చెప్పండి ఇక్కడ పైగా వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఏమాత్రం చెయ్యనివ్వని పరికరాలు వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి పై ఇంద్రియాలు బాగా పనిచేయడం ప్రారంభించి అంతవరకు అంకురు దశలో ఉన్న ఇంద్రియాలు ప్రకట దశలోకి వచ్చే స్థితి యవ్వనంలో వస్తుంది కానీ యవ్వనంలోనే జాగ్రత్త పడాలి కానీ జాగ్రత్త అవకాశం ఇవ్వట్లేదు వయసులో ఉన్నారు కదండి కానివ్వండి అంటున్నారు తల్లిదండ్రులే దానితో ఏమవుతుందంటే ముందు విషయం కనబడుతుంది విద్య కనబడట్లే విద్య విషయం కావట్లేదు ఒక విషయమే వారి చింతనైపోతుంది అంటే ఒక ఆకర్షణకు లోనవుతాడు కామరూపం దురాసం వాడలో ఉన్న కామరూప ప్రవృత్తి ఇంద్రియ వికాసం వల్ల మొదలు వేయగానే ఒక ఆకర్షణకు లోనవుతాడు ఆకర్షకలోనే వెంటనే కామంగా నిరంతర చింతన దాని గురించి ఉంటుంది అవునా లేదా ఎటు చూసినా నువ్వే నువ్వు లేకపోతే నేను లేను ఆకాశంలో నువ్వే నేల మీద నువ్వే గాల్లో నువ్వే ఇవన్నీ గొప్ప కవిత్వం అనుకుని అదొక భ్రాంతి అది పైచ్యం తెలియదు అప్పుడు చెప్పినా అర్థం కాదు అది దురాసదం ఏం చేస్తాం వెంటనే ఏమవుతుందంటే దాన్ని భోగేచ్చ వస్తుంది అంటే దాన్ని అనుభవించాలి నేను స్వీకరించాలి నాది చేసుకోవాలి అనే భావం ఆకర్షణ వల్ల ఏర్పడుతుంది ఏర్పడిన వెంటనే అది పొందడానికి అడ్డుగా ఉన్న వాటన్నిటి మీద ద్వేషం ఏర్పడుతుంది ఇది తెలుసుకోవాలి దాన్ని పొందడానికి అడ్డేమిటి ధర్మం ధర్మం అడ్డుగా ఉంది ఇది కోడదుసుమా అది ఎందుకంటే ఇంద్రియాలు కామాన్ని అనుభవించడం ప్రేరేపిస్తాయి కానీ కామం అనుభవించిన ధర్మబద్ధమైన కామాన్ని అనుభవించాలని శాస్త్రం చెప్తుంది ఇక్కడ కామం వద్దని లేదు ధర్మం ఒకటి ఉంది పరిధి ఒకటి ఉంది నీ ధర్మం మర్చిపోకు నువ్వు ఒక పరంపరకు చెందినవాడివి నువ్వు ఒక ధర్మానికి చెందినవాడికి దాని విరుద్ధమైన వస్తువులను భోగించకు అని చెప్పారు అసలు సత్పురుషులకు విరుద్ధ వస్తువుల వైపు భోగేచ్చే వెళ్ళదట అంత సత్పురుషుల కష్టం దొరకడం నిరంతరం ధర్మస్పృహతో బ్రతికేవాడికి పొరపాటును కూడా అధర్మం వైపు మక్కువ అందుకే దుష్యంతుడు శక్తులను చూసిన వెంటనే ఆశ్రమంలో ఇవి భార్య అవుతే బావుండు అనుకునిచ్చి ఈ భావన నాకు ఎందుకు కలిగింది నేను క్షత్రియుడి ఒక రాజుని ఒక మహర్షాస్త్రమానికి వచ్చాను ఒక మహర్షి కన్యని చూడగానే కామభావం సత్పురుషుడికి కలక్కకూడదు చూడండి ఎంత ఆలోచించాడు ఇక్కడ కలిగిందంటే నా మనస్సులో దుష్ట సంస్కారం ఉండాలి అని అమ్మా నువ్వు ఎవరూ అడిగాడు అడిగితే నా క్షత్రియపుత్రి పుత్రిగా చెప్పగానే అయితే నా మనస్సులో సత్సంస్కారం ఉంది గనుకనే సరియైన కామంకు అక్కడ ఆలోచించాలండి ఇక్కడ అక్కడ మహానుభావుడు కాళిదాసు శతాంఘి సందేహ వృత్తిషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అంటారు అంటే గీత చెప్తూ వేదాంతం చెప్తూ ఇదెందుకు చెప్పారు అంటే ఎలాగ గీత చెప్పిన మాటను మనం చూడాలి ప్రాక్టికల్గా అని చెప్పడానికి ప్రస్తుతం ఇంకా అవసరం గనక యువతను ఉద్దేశించి కూడా చెప్పాలి గనక ఈ మాట చెప్పడం జరుగుతుంది అని భావించవద్దు పెద్దలు కూడా సౌహృదంతో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన మొత్తానికి ఇప్పుడు ఏమిటి వాడు తాను ఏదైతే ఆకర్షితులయ్యాడో దాని కింద భోగేచ్చ కలగ్గానే అడ్డుకునే ధర్మం గుర్తొచ్చింది సంప్రదాయ రూపంలో ఉంటుంది కుటుంబ రూపంలో ఉంటుంది తల్లిదండ్రుల రూపంలో ఈ ధర్మం చెప్పబడుతుంటుంది ఆయన అది కూడదు అదనకూడదు అనగానే వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది ధర్మం మీదే ద్వేషం ఏర్పడుతుంది ఇప్పుడు చెప్పండి రాగం ద్వేషంలోకి మారిందా లేదా ధర్మద్వేషం ఏర్పడుతుంది ఆ ఈ సంప్రదాయాలు ఎవడు పాటిస్తాడు ఇవెవిడు పాటిస్తాడు ఈ భోగేచ్ఛ తాలా ప్రధానం ఈ కామమే ప్రేమ అదే దైవం అనేటువంటి క్షుద్రమైన నిర్వచనాలు ఇచ్చుకుని కామ ఎంత దుర్మార్గం అంటే అధర్మాన్ని కూడా ధర్మంలా సమర్థించుకునేటువంటి తెలివితే అట్లు కూడా చూపిస్తుంది దీనితో ఏం చేస్తాడు ధర్మ ద్వేషంతో ధర్మాన్ని అతిక్రమిస్తాడు అతిక్రమించి తర్వాత ఏమవుతాడంటే ఆ భోగత్యతో భ్రష్టుడు అవుతాడు ధర్మ నుంచి చ్యుతైపోతాడు అయ్యో పరంపరాగతమైన ధర్మం నుంచి చ్యుతమవుతున్నామే అని తెలియదు ఇది ఒక్క విద్యార్థలు ఎందుకు చెప్పానంటే ఆ సమయంలోనే ఆకర్షణలు ఉద్రేకాలు ఉద్వేగాలు ఇంద్రియ ప్రకోపాలు ఉంటాయి గనక అది ఉదాహరణగా చెప్పుకున్నాం కానీ జీవితంలో ప్రతి దశలో గృహస్థాశ్రమం స్వీకరించాడు స్వీకరించిన తర్వాత చక్కగా కుటుంబం సాగుతూ ఉంటే ఎక్కడో ఒక పరవ్యామోహం కలిగింది ఈ పరవ్యామోహం కలిగిన వెంటనే తాను ఈ బాధ్యత అయినటువంటి కుటుంబం భార్య వీళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది వీళ్ళకి అన్యాయం చేసి వీళ్ళు దూరం చేసి వెళ్తాడు పరవ్యామోహం అంతేకాదు ఒక్కొక్కప్పుడు ధనం ఉంది కదా మదంతో తనదైన ధర్మం ధనం కామంతో బ్రతుకంతా భోగం ఈ ధర్మాలని కట్టుబాట్లని ఎవడ కనుక నాకు డబ్బు నా బతుకు నేను బతకగలను భార్యాభర్తలు ఒకసారి కలిస్తే చచ్చే వరకు జీవించాల్సిందే అనేది ధర్మం ధర్మం అతిక్రమిస్తాం ఎందువల్ల ధనకామం వల్ల చూసారు కామం వల్ల ధర్మం ఎలా దెబ్బతింటుందో చేయండి ఎప్పుడే ధర్మం దెబ్బతినేసిందో కామప్రధాని ఇచ్చేవో నిన్ను నిగ్రహించవలసిన ఇంద్రియాన్ని లోపలికి రాగాల్సిన ధర్మం ఎప్పుడైతే పోయిందో కట్టయిపోయింది పరమాత్మతో బంధం ఇంకా వాడికి కర్మ లేదు కర్మ యోగము లేదు మోక్షానికి వచ్చిన జ్ఞానమూ లేదు వాడేవడతాడు పతితుడైపోతాడు భ్రష్టు అయిపోతాడు ఇది మనం గ్రహించగలిగితే అలాంటి విద్యార్థ దశలో అలాంటి వాటిలో వికర్షణకులో కాకర్షణకులోనే ధర్మం పట్ల వికర్షణికలోనే ద్వేషానికిలోని క్రమంగా తన పరంపరని వదిలి జిహాదీల చేతుల్లో పడిపోయి దెబ్బతింటున్నటువంటి అమాయకులు ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడ దానికి కారణం ఏంటంటే వాళ్ళకి మొదటి నుంచి నిగ్రహానికి వలస ధర్మం అందివ్వని తల్లిదండ్రులది ప్రథమ దోషం ప్రధాన దోషం ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు నిన్న కాక మొన్న ఒక వార్త ఏమిటి ఈ జిహాదుల చేతుల్లో పడి హిందూ ధర్మం నుంచి తప్పిపోయి పరధర్మంలోకి వెళ్ళినటువంటి ఒక ఆమెని కొంతమంది ధర్మవాదులు వెళ్ళి కొంచెం మనసు నచ్చజెప్దాం అని వెళ్ళారు అసలు పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం వెళ్ళేటప్పటికల్లా ఆమె వేషమంతా మారిపోయింది ముఖాలని మొత్తం కప్పుకొని కాస్త పైకెత్తి మాట్లాడింది నేను ఇంకా రాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో పేరుకి హిందువునే కానీ నేను హిందువుగా ఒక్కరోజు బ్రతకలేదు ఆమె చెప్పిన మాట వినండి హిందువుగా నేను ఒక్కరోజు బ్రతకలేదు ఎందుకంటే మా ఇంట్లో నాకు దేవుడికి దండం పెట్టడం చెప్పలేదు భగవద్గీత అంటే ఏంటో చెప్పలేదు రామాయణం అంటే ఏంటో చెప్పలేదు ఎంతసేపు చదువు ర్యాంకులు తెచ్చుకో ర్యాంకులు తెచ్చుకో అని మాత్రమే చెప్పారు దాని తర్వాత బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నా నన్ను నా ధర్మంలో బొట్టు ఆ బొట్టు మా అమ్మాయి సరిగ్గా పెట్టుకోవద్దు నన్ను ఇక్కడ నేను పెట్టుకోలేదు అలాగే బతికాను కానీ బొట్టు పెట్టుకోవాలి నా ధర్మం అని కానీ ఫలానా కట్టు ఉండాలి ఫలానా విధంగా దైవాన్ని నమస్కరించాలి ఫలానా మంత్రం చెప్పాలి ఫలానా శ్లోకం చదవాలి నీ గ్రంథం రామాయణం నీ గ్రంథం సుందరకాండ నీ గ్రంథం భగవద్గీత చెప్పడానికి నా ఇంట్లో పుస్తకం కూడా లేదు మా నాన్న అమ్మ ఎప్పుడు కూడా వాళ్ళు ఉద్యోగం ధర్మం పెంచుకోవడం కోసం చూశారు ఎప్పుడైనా మా తాత మా అమ్మ వస్తే వాళ్ళు ఉన్న రోజులు మా అమ్మ రుసరుసలాడుతూ ఉండేది ఆమె చెప్పిన మాట్లాడి రొస రొసలు ఆడుతూ ఉండేది ఎప్పుడు వాళ్ళు పొలిపోతారా అన్నట్టు ఉండేది మా నాన్న కూడా భరిస్తూ కూర్చునేవాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా రిలీఫ్ ఫీల్ అయ్యేవాడు కారణం ఆవిడ దుర్మార్గాలు ఉండేది ఇది మా ఇంటి వాతావరణం కానీ నేను ఇక్కడికి వచ్చి వీడి చేతుల్లో పడ్డాక నాకు వాళ్ళ గ్రంథం ఏంటో నేర్పారు ఐదు పొట్లా చేయవలసిన నమస్కారాలు ఏమిటో నేర్పారు నా పద్ధతులు ఏంటో నేర్పారు దైవంతో అనుబంధం ఏర్పరిచారు ఇప్పుడు నేను ఎలా రాను అందిట్టండి ఇది ఆలోచించాల్సిన ఒక్కసారి ఆలోచించండి పెద్దలందరూ నిద్రపోతుంటారు ధర్మం గురించి చెప్తే జ్ఞానం గురించి చెప్తే ఎంత పతనమైపోతున్నామో చూడండి ఇక్కడ కారణం ఏమిటి అంటే నీకు కామరూపశత్తులు సహజంగా ఆక్రమించే స్థితిలో ధర్మరూపమైన మిత్రుడు పక్కన లేకుండా చేసాము అది చేశాము ఆ ధర్మానంది ఇవ్వలేకపోయాం అందిస్తే కదా నా ధర్మం ప్రేమ ఉంటుంది అయ్యో ఈ ధర్మంలో ఉంది నేను పరధర్మే పిలా అనిపిస్తుంది పోనీ అది ఎలా సాధ్యం ఈ రోజుల్లో అని మనం అనుకుంటుంటే మరి వాళ్ళకి సాధ్యమవుతుందే వాడికింక బుద్ధి కూడా మొలకెత్తక ముందు నుంచే టోపి పెట్టడం నేర్పుతున్నాం గెడ్డం మొరవడం మొదలు నుంచే కత్తిరించకుండా ఉండాలని బుద్ధి నేర్పుతున్నారు కనుక స్త్రీ అవగానే వస్త్రం కప్పుకోవాలని వాళ్ళకంటూ మతంలో ఏ నియమాలు ఉన్నాయో అవన్నీ వాడు చిన్నప్పటి నుంచి నేర్పుతుంటే వై వాట్ అనకుండా పిల్లలు పాటిస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ లౌకిక ధర్మం వాళ్ళకి అలా ఉన్నప్పటికీ కూడా మత ధర్మం నా ధర్మం అని వాళ్ళకి నేర్పగలుగుతున్నారు అప్పుడు వాడికి సధర్మైన దినశ్రయన భావం కలుగుతుంది ఆ భావం మనం ఇప్పుడు హిందూ మతం ఇది కలిగించడం మాని శతాబ్దాలైపోయింది చూడండి ఇక్కడ ఈ కామరూప శక్తువుని ప్రోత్సహించే వాంగ్మయం తయారైపోయింది కొంతకాల నవల రూపంలో కథల రూపంలో తర్వాత చిత్రాల రూపంలో ఇవన్నీ కూడా హిందువు భ్రష్ట అవ్వడానికి పనికొచ్చాయి ఇతరులకు మాత్రం అలా కాలేదు అందుకు హిందువు అటు వెళితే అటుగా మారిపోతాడు అటు వాళ్ళు హిందువు వెళ్తే మారరు మీరు ఇక్కడ ఇది ఆలోచించవలసిన అంశం భగవద్గీత చెప్తూ ఇది చెప్పారు కదా అంటే భగవద్గీత ఎలా ఎప్పుడై చేసుకోవాలో లైఫ్లో తెలిస్తే స్వధర్మం ఎలా కాపాడుబడుతుందో తెలుస్తుంది కామం స్వధర్మానికి ఎలా శత్రువో తెలుసుకోండి అందుకని మాటికి అనాత్మను విడిచిపెట్టు ఆత్మ గురించి చెప్తూ అంటే వెంటనే నిద్రాన్ని ఉపక్రమించేస్తాం ప్రయోజనం ఏముంది ధర్మం ధర్మం ధర్మం దానికి భగవాన్ ఇక్కడ కామరూపమైన మహాభయంకరమైన శత్రువు ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడు ధర్మం వల్ల నిగ్రహం పోతున్నది నిగ్రహం వల్ల కోల్పోవడం వల్ల ఇంద్రియాలకు పరమైన ఆత్మని ఎప్పుడు చూడలేదు తెలుసుకుంది ఏ విధంగా కామరూప శత్రువు మనల్ని ఓడిస్తాడో జీవుడు ఎలా భ్రష్టు అయిపోతాడో అనేది దీనివల్ల తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశము ఈ విధంగా సారాంశంగా ఏం చెప్పాడంటే జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం ఇది ఈ అధ్యాయంలో అల్టిమేట్ వాక్యం పూర్తి అధ్యాయం మూడవ అధ్యాయం మహాభయంకరమైన కామరూపశత్తుని జయించవయ్యా హే మహాబాహో అని కర్మయోగం పూర్తి చేశాడు తర్వాత యోగం ప్రారంభమవుతుంది తర్వాత యోగం పేరేంటండి జ్ఞానయోగం అని కొందరన్నా దీని జ్ఞానకర్మ సన్యాస యోగ అని మళ్ళీ దీనికి పేరు పెట్టారు అంటే భగవాను ఇది కర్మయోగం ఇది జ్ఞాన యోగం కాకుండా యోగం మనం తరించడానికి అవసరమే చెప్పేస్తున్నాడు మోక్షం దానికి జ్ఞానం అవసరం దానికి కర్మయోగం అవసరం అది నిష్కామంగా చేసేవా సహకరిస్తుంది సకామంలో వదలలేకపోయేవా ధర్మబద్ధంగా చేయవు అది కొన్నాళ్ళకి నిష్కామం అంటే అర్థం చేసుకుంటే చేస్తుంది మొత్తం యోగం ఇంత ఇంతేనండి ముక్కల్లో ఆ పద్ధతి అలాగే చెప్పాడు అందుకే అవి రెండు కాదు ధర్మము కర్మము కర్మ జ్ఞానాలు రెండు కావు ఎందుకంటే ఇది ఉపాయం అది ఉపేయమైనప్పుడు రెండు ఎలా అవుతాయి ఇక్కడ పువ్వు పండింది రెండా పువ్వే పండు అవుతుంది తెలుసుకో ఇక్కడ రెండు కాదు ఇది గమనించుకోవాల్సింది నిష్కామ కర్మ యోగం లేని జ్ఞానం లేదు నిష్కామ కర్మయోగానికి ముందు ధర్మం ఉండాలి అది ఉంటేనే నీకు అధర్మాది విషయములు ఎందు వైరాగ్యం కలుగుతుంది అప్పుడు ఫలాశక్తి విడిచిపెడితే అది నిష్కామకర్మయోగం అవుతుంది ఇది తెలుసుకోవాల్సిన క్రమం అస్పష్టత ఎక్కడ లోపం లేదుగా సనాతన ధర్మ సారమది ఇటువంటి అయం యోగ ఈ యోగం అందుకే ప్రారంభంలో నేను చెప్తున్నాడు ఇక్కడ ఈ యోగంలో జ్ఞానయోగంలో దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి జ్ఞానయోగం అని వ్యవహారంలో మనం అన్నప్పటికీ జ్ఞానకర్మ సన్యాస యోగ ఒక పేరు అవతార యోగ మరొక పేరు అవతార జ్ఞాన యోగ మరొక పేరు జ్ఞాన విభాగ యోగ కర్మ బ్రహ్మార్పణ యోగ ఓ యోగ అధ్యాయానికి ఎన్ని పేర్లు వచ్చినండి కర్మ బ్రహ్మార్పణ యోగ జన్మ కర్మ యజ్ఞ జ్ఞాన విభాగ యోగ ఇన్ని పేర్లు ఎందుకంటే ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయి ఇన్ని విషయాల నిజానికి ఒకటే విషయం దానిలో రకరకాల ఫేజెస్ ఇవన్నీ కూడా అవి చెప్పబడుతున్నాయి అటువంటి నాలుగవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఇందులో భగవానుడు శ్రీ భగవానువా చా మళ్ళీ అర్జునుడు ప్రశ్న భగవానుడు మాట కాదు ఇందా అక్కడ మూడవ అధ్యాయంలో పూర్తి చేసేది నాలుగవ అధ్యాయంలో కంటిన్యూ అయిపోతుంది కృష్ణుడి మాట ఆ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇమం వివస్వతే యోగం ప్రొక్తవా అనఘమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుక్ష్వాకవే అబ్రవీత్ ఇమం యోగం జాగ్రత్తగా ఈ యోగాన్ని నేను సూర్యుడికి చెప్పాను ఈ యోగాన్ని అంటే ఏకవచ్చినమేగా ఈ యోగాన్ని నేను ప్రథమత వివస్వ వివస్వాన్ అంటే సూర్యునికి చెప్పాను అంటున్నాడు ఈ యోగానంటే ఏకవచనం అయినప్పుడు మన ఇంతవరకు సాంఖ్యయోగం కర్మయోగం రెండు మాట్లాడడం కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడు ఒకటే అన్నాడు ఇక్కడ ఇది అర్థం కావాలంటే ఆయన పాపం కన్ఫ్యూజ్ చేయట్లేదండి మొట్టమొదటి కూడా లోకేష్మిన్ ద్విధ నిష్ఠా అన్నాడు నిష్ఠా ఏకవచనమే అది ద్వివిధం రెండు విధాలు రెండు విధాలే కానీ రెండు భాగాలు కాదు తెలుసుకోండి ఇక్కడ ఉపాయ ఉపేయములతో కర్మసన్యాస యోగం జ్ఞానయోగం కానీ జ్ఞానందు దృష్టి కర్మయొందు ఆచరణ ఈ రెండు తెలుసుకో ఇక్కడ లక్ష్యమది లక్షణం ఇది గమ్యమది గమనమిది మార్గం ఇది కానీ రెండింటికి అనుబంధం ఉంది అందుకని రెండు కలిపే యోగం తెలుసుకోవాల్సింది అందుకే ఇమం వివస్వతే యోగం ప్రొక్తవాన్ అహమవ్యయం ఈ యోగానికి మరొక లక్షణం ఉంది యోగం అంటే ఉపాయము లోక వ్యవహారంలో జ్ఞానమన్నా తప్పులేదు యోగము ఈ ఉపాయము ఏ ఉపాయం నన్ను పొందడానికి ఉపాయమైన యోగం ఏదైతుందో దాన్ని నేను మొట్టమొదట సూర్య భగవానుడికి చెప్పాను ఈ యోగానికి ఉన్న లక్షణ అవ్యయం అవ్యయమంటే నాశనము లేనిది నాశనము లేని యోగం అంటే అర్థం ఏంటి అది అనుస్యూతంగా సంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నదే అంతేగాని అది ఆ రోజుల్లోనండి ఈ రోజుల్లో కాదండి లేదు ఇది సనాతనం అవ్యయమంటే సనాతనం శాశ్వతమైనది అని అర్థం ఇక్కడ ఈ అవ్యయమైన యోగమును అంటే ఈ యోగాన్ని నేను చెప్పాను అవ్యయమనే శబ్దం ద్వారా అది ఆ రోజుల్లో చెల్లింది ఈ రోజుల్లో చెల్లలేదనడానికి లేదు నిప్పులో చెయ్య వేస్తే కాలుతుంది ఎప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లోన ఇప్పుడు కూడా మా ముత్తాతల కాలంలోనూ కాలింది ఇప్పుడు కాలుతుంది కానీ ఏం మారిందని మారలేదు తెలుసుకోండి అప్పుడు ఆకలిస్తే తినాలనిపించింది ఇప్పుడు ఆకలిస్తే తినాలనిపించింది తినే పదార్థాల్లో మార్పులు వచ్చాయి కనుక ఇవి మానవ స్వభావం ప్రకృతి స్వభావం జీవస్వభావం స్వభావాన్ని అనుసరించి ఇచ్చే ట్రీట్మెంట్ ధర్మం అది ఎప్పుడు మారద్దు తెలుసుకోండి ఇక్కడ అందుకే అది మారదు అందుకే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే అబ్రవీత్ ఆ సూర్యుడు ఏం చేశారంటే నేను సూర్యుడికి చెప్పాను యోగాన్ని ఏదైతే ఇవాళ నీకు చెప్పానో ఇంతే ధర్మం లేదండి ఇక్కడ కనుకనే నువ్వు కామాదురుగు లోనూపై అధర్మాల పాలు కాకుండా ధర్మంతో నిగ్రహించుకుని ధర్మబద్ధమైన కామోపభోగం అనుభవించు ఇది మంచి జీవితం ఆడు తర్వాత క్రమంగా కామభోగముల మీద కూడా ఆసక్తి విడిచి ధర్మాన్ని నాప్రీతిగా ఆచరించు నాకు అర్పణముగా ఆచరించు నన్ను ప్రధానంగా ఆచరించు ముందు ప్రీతి అర్పణము తర్వాత ప్రధానము ఈ పద్ధతిగా ఆచరించు క్రమంగా నేనేమిటో తెలుసుకుంటావు నువ్వేది ఇంతకాలం అను నేను అను భ్రమించేవా తొలగిపోతుంది నన్ను పొందుతావు జ్ఞానమవుతావు ఇంతేనండి సారాంశం మొత్తం ఇదే మొత్తం యోగం ఒకటే రెండేసు మూడేసి లేవు ఒకటే యోగం కర్మయోగమా భక్తి యోగమా జ్ఞాన మనం లేనిపోని విభజనలు చేసి చేసుకున్న కన్ఫ్యూజన్ మాత్రమే తెలుసుకోండి ఇక్కడ నేను కర్మయోగం అండి వాటి జ్ఞానయోగం అండి నువ్వు డివైడ్ చేసేసుకుంటావు నీ సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటుంటావు కోదరది ఇక్కడ ఇంత స్పష్టంగా అందుకే ఇదే ఒక్క యోగమే సనాతన ధర్మం అంటే ఇదే ఇది నా కృష్ణుడు అంటే పరమాత్మ యొక్క మతం అంటే కృష్ణుడు పుట్టి క్రియేట్ చేసినటువంటి కృష్ణుడు ప్రవక్తగా ఇచ్చిన మతం కాదు సృష్టి అది ఎందుకు పరమాత్మగా ఇచ్చిన మతం అది తెలుసుకో ఇక్కడ అప్పటి నుంచి ఉంది ఇదే ధర్మం ఇది శాశ్వత ధర్మం అందుకని సూర్యుడికి ఇచ్చానన్నాడు సూర్యుడు నీకంటే ముందున్నాడే అంటే మనకంటే అంటే మొట్టమొదటి సూర్యుడు తర్వాతే కదా జగత్తు సూర్యుడు లౌకికుల దృష్టిలో మండుచున్న అగ్నిగోళం కావచ్చు అవునా లేదా జీవుడంటే రక్తము మాంసమున్న శరీరమా లోపల నేననే ఒక చైతన్యం లేదు అది ఒప్పుకుంటాడు కదా ఎవడైనా అలాగే సూర్యుడను గానీ సూర్యదేవత సూర్య భగవానుడు ఆయన ప్రథమంగా వ్యక్తమయ్యాడు పరమాత్మ నుంచి ఆ సూర్యుడి నుంచే మనందరం వచ్చాం కనుక ఆ సూర్యుడి లభిస్తున్నా అందుకే ఆదిత్య మండలాంతర్వర్తి అని నమస్కారం చేసుకుంటున్నా కదా మహాపురుషుడు హిరణ్య ఆయనకు నేను ఉపదేశించానంటే ఎప్పటి నుంచి వచ్చింది ఇక్కడ ఆయన ఏం చేశాడు ఇక్ష్వాకు చె మనువుకి చెప్పాడు భైవస్వత మనువుకి చెప్పాడు వివస్వాన్ వివస్వాన్ పుత్రుడు దైవస్థ ఆయన ఇక్ష్వాకు చెప్పాడు ఇక్ష్వాకాడి చెప్పాడు ఆ లిస్ట్ చెప్పడం ఉద్దేశం కాదు కానీ ఇలా పరంపరాగా వచ్చింది ఏవం పరంపరా ప్రాప్తమేమం రాజర్షయో విధుహు ఇది పరంపరా ప్రాప్తం విద్యకి పరంపర ఉండాలి పరంపర లేని విద్య ప్రమాదం కలిగిస్తుంది తెలుసుకోండి అందుకే నాకు నాకు తోచింది చేసే అనకూడదు పరంపర ఉండాలి అందుకు గురువు మాట్లాడేటప్పుడు ఆ గురువు వెనక పరంపర ఉందా లేదా చూసుకుని గురువుని సరెండర్ చేయాలండి ఇక్కడ అందుకని కొత్త సిద్ధ సిద్ధాంతం తెచ్చాను నొచ్చాడు అనుకోండి కొంపలు ముంచుతో పోవని చెప్పాలి ఇక్కడ వాడు వెనకాల పరంపర ఉండాలి అందుకే మన గురువు పరమ గురువు పరమిష్టి గురువు పరాపర గురువు కొంతమంది దాకా అనాలి అందరి పేర్లు చెప్తావు నువ్వు కనెక్ట్ అవుతున్నావు పరంపరతో ఈ పరంపర చాలా అవసరమయ్యా ఏమో పరంపరా ప్రాప్తం నువ్వొద్దన్న పరంపర ఉండాలి నువ్వు ఇవాళ కలిగేవు అంటే నీకు నువ్వు ఇండివిజువల్ భావిస్తావు కానీ నీకు తాత లేడా తండ్రి లేడా ముత్తాత లేడా పరంపర ఉందా లేదా నీ ఎగ్జిస్టెన్స్ వెనకాల ఒక పరంపర ఉంది వాళ్ళ రక్త నిహితమైన ఒకనొక శక్తి దేహంలో ప్ర ప్రవహిస్తోంది పరంపర విరిచి విరిచి ఎవడు బ్రతకరాదు పరంపర వల్లే స్వధర్మం అనేది వస్తుంది తన మూలాలని తన పరంపరని ఏనాడు కించపరచకూడదు అగౌరవపరచకూడదు దానిపై ప్రైడ్ ఉండాలి ప్రతివాడికి కూడా ఇది తెలుసుకోవాల్సినది అలా గురు ఇది చెప్తున్నాడు ఇక్కడ ఏవం ప్రవర్తిత ఇది పరంపరా ప్రాప్తం యమం రాజశ్యయో విదు ఇది పరంపరగా వచ్చింది ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు ఎంత అందమైన మాట అండి ఇక్కడ రాజులు తెలుసుకున్నారు అనలేదు రాజర్షులు తెలుసుకున్నారు ఇక్కడ వాళ్ళు రాజులేని ఋషులు ఋషులంటే ఏమిటి అంటే మా రామచంద్రమూర్తులు అడుగుదా అని చెప్తాడు ఇక్కడ విద్ధిమా ఋషుభిస్థుల్యం నేను ఋషులను తెలుసుకున్నాడు మహాత్ముడు ఎందుకయ్య అంటే ధర్మార్థ కామో ధర్మార్థ కామాలు మూడు పెడితే దేనికి ప్రయారిటీ ఇస్తావంటే ధర్మమే అందుకే కేవలం ధర్మమాస్థితం ధర్మమునందు మాత్రమే ఉంటాడు ఆయన అందుకు ఋషులు అలాంటి ఋషులు అలాంటి ధర్మమునందే నిష్ట కలిగినటువంటి వాడు పాలకుడైతే వాడికింకా కామాది వికారాలు ఉండవు గనక స్వార్థం ఉండదు గనక అవినీతి ఉండదు కనుక అటువంటి వాడు రాజ్యాన్ని బాగా పాలించే పాలించుతారు అలాంటి రాజర్షులు పాలించినటువంటి పుణ్యమైన భరతభూమిలో పుట్టినందుకు మనం సంతోషిద్దాం వారు పరంపర అలాంటిదండి ఇక్కడ అని భగవానుడు ఏమం పరంపరా ప్రాప్తం మిమం రాజర్షయో విధు పరంపరాప్రాప్తమైన యోగము రాజర్షులైన వారికి తెలుస్తుంది అన్నాడు ఇక్కడ రాజర్షులకు తెలుస్తుంది ఇది ఎందుకు చెప్పాడు ఇక్కడ అంటే భగవత్పాదుడు వారు చెప్తారు ఉపోద్ఘాతంలో ఒక విద్యను పూర్ణంగా చెప్పిన తర్వాత విద్యావంశాన్ని చెప్పాలి అనేది సంప్రదాయము విద్యావంశము అది ఇది విద్యకు వంశం ఉంటుంది గురువంశం అది గురుమండల రూపిణి అంటాం కదా గురువంశం ఉంటుంది గురువంశం అంటే ఏ పరంపర మీద ఈ విద్య వచ్చిందో అది విద్యావంశము అని చెప్పబడుతుంది ఇక్కడ ఆ విద్యావంశం చెప్పాలట ఈ విషయం ఎక్కడుందంటే బృహదారాణ్యకల్లో మొత్తం బృహదారణ్యక విద్య చెప్పిన తర్వాత దాని పరంపర చెప్తారు అక్కడ అది సంప్రదాయం అందుకే కృష్ణుడు ఎంత స్ట్రక్చరల్గా చెప్తున్నాడంటే అసలు తను ముందు చెప్పవలసిన యోగాన్ని చెప్పిన తర్వాత నా కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా అంటే రెండు లేవురా బాబు నువ్వు కర్మని చక్కగా ఆచరించు అని బోధిస్తూ యోగాన్ని చక్కగా స్పష్టంగా చెప్పి దాన్ని అడ్డుకునేవేవో చెప్పి దాన్ని తొలగించాల్సింది అలగో చక్కగా బోధించి పూర్తి చేసేసాడు విద్య పూర్తి చేసి విద్యావంశ అని చెప్తున్నాడు ఇక్కడ అది తెలుసుకోవాల్సింది యహ అయం యోగ అధ్యాయద్వయేన ఉక్త జ్ఞాననిష్టాలక్షణ సన్యాస కర్మయోగోపాయ అధ్యాయద్వయన అంటే రెండు అధ్యాయాలతో చెప్పబడిన అయం యోగ ఈ యోగం అంటే రెండు అధ్యాయాల్లో ఒకటే యోగం చెప్పబడింది రెండు అధ్యాయాలు అంటే ఏంటండి ఇప్పటివరకు సాంఖ్యయోగం కర్మయోగం అర్జున విషాదయోగంలో కృష్ణుడు బోధే లేదు అందుకే ఈ రెండే చెప్పాడు ఇక్కడ ఆ రెండే అంటే రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం అయం యోగ అధ్యాయ ద్వయే ఉక్త రెండు అధ్యాయాల్లో చెప్పినది జ్ఞాననిష్టాలక్షణ సన్యాస కర్మయోగోపాయ జ్ఞాననిష్ట కలిగిన సన్యాసము దానికి ఉపాయమైన కర్మయోగము అది చెప్పబడింది ఇది ఎస్మిన్ వేదార్థ పరిసమాప్త ఆ రెండింటియందు కూడా వేదార్థము పరిసమాప్తంగా చెప్పబడింది ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ అది మొదటి నుంచి మొదటి రోజే భగవత్పాల్ వారి ఇంట్రడక్షన్ అంటే వ్యాఖ్య రాసేవాడికి అంత క్లారిటీ ఉండాలో చూడండి ఇక్కడ ఆ క్లారిటీ అని రోజు ఇచ్చి ఆ క్లారిటీని అనుసరించి భాష దశకొచ్చారు ఇలా భాషను రచించిన వారు శంకరుల తర్వాత మరొకరు కనబడండి అటువంటి క్లారిటీ అంత తగ్గ ఉన్నది అందులో ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ గీతాసు చ సర్వాసు గీతలయందు అంటే కృష్ణుడు చెప్పిన గీతలన్నిటి యందు అయమేవ యోగ వివక్షిత భగవత కృష్ణుడు చెప్పిన గీతలన్నిటి ఎంతోంటి ఏడు వందల శ్లోకాల యందు కూడా మొత్తం భగవద్గీత అంతటా కూడాను ఇదే వివక్షిత విస్తరంగా చెప్పబడింది అత పరిసమాప్తం వేదార్థ మన్వాన ఇది వేదార్థమని చెప్తూ నేను చెప్పినది ఇది అని నేను చెప్పదలుచుకున్నది అయింది తర్వాత అడిగితే విస్తారంగా చెప్తాను అని చెప్తూ ఈ విద్యకి తమ వంశకథనైన స్తౌతి శ్రీ భగవాన్ విద్యా పరంపర అయిన గురువుల్ని స్థుతిస్తున్నాడు అంటే కీర్తిస్తున్నాడు అన్నారు అంటే గురువులను అలా అనుకోవాలి అటువంటి మహాత్ముల వల్ల నాకు ఈ విద్య వచ్చింది అనుకుని ఎప్పుడు గురువుల్ని మరువు రాదండి ఒకరెవరు అన్నారు రోజు ఇక్కడ వినే ప్రవచనం ప్రారంభంలో ఇంత గురువందనం చేయాలా అంటే చెయ్యాలి గురువులు ఇచ్చిన విద్య ఇప్పుడు వీళ్ళందరి ద్వారా మనకు ఆ విద్య వచ్చింది ఆదిగురువైన శివుని నుంచి పరంపరగా అక్కడ ఆదిగురువైన శివుడి ప్లేస్లో కృష్ణుని పెట్టుకోండి ఆ కృష్ణుడు చెప్పిందే చెప్పారు ఆయన చెప్పింది మనకు అందివ్వడానికి ఇంత అవిచ్ఛిన్న పరంపర వచ్చింది ఆ శంకరాచార్య గారికి మనం నమస్కరించేటువంటి నృసింహభారతి స్వామి వారికి మధ్యన ఇంకా ఎందరూ గురువులు వెళ్ళారు కానీ నువ్వు పరపరలో ఎంత వెళ్ళగలవు అంత వెళ్ళు అంత వెళ్ళాం మనక్కడ వాళ్ళందరినీ తలుచుకున్నాం ఎందుకు తలుచుకున్నాం ఇందరు రూపంతో ఉన్నటువంటి ఈశ్వరుడిని తలుచుకున్నాం ఈశ్వరుడే అసలు గురువు నేనే ఇచ్చాను ఈ ధర్మం అని ఆయనే చెప్పాడు కదా అందుకే అసలు అసలు ఈశ్వరుడు ఆయన నారాయణ సమారంభం అని పర్వాలే సదాశివ సమారంభం పర్వాలే మాకేం పర్వాలేదు ఎందుకంటే సదాశివుడు నారాయణుడు ఒకడే పరమాత్మ ఒకడే ఈశ్వరుడు మాకు తెలుసు కనుక బాధలేదు అక్కడి నుంచి వచ్చింది పరంపర ఈ పరంపరను దండం పెడితే ఆయన గురువుగా నిన్ను అనుగ్రహిస్తాడు ఎన్ని రూపాలతో మన దాకా స్వామి ఇక్కడ అని ఒక్కసారి గురువందనం చేస్తే ఇప్పుడు సాధారణంగా ప్రార్థనా శ్లోకాలు చదువుతూ ఉంటారు ఎవరు చెప్పేవాళ్ళు మనం ఏం చేస్తాం మన అంతకంటే జ్ఞానం కనుక బయటకు ఒక శ్లోకం అనం వంద మంది శివాయ గురువైనమా అన్న మనం ఎందుకంటే మన జ్ఞానంలో అలాంటి వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటాం ప్రవచనంలో ఏం చేస్తాం ఎవరికి చెప్పాలో చూసి కదా చెప్పాలి చూస్తుంటాం ఎందుకంటే అహం అనేది అంత భయంకరమైనది ఏం చేస్తాం కానీ గురువంతరం ప్రార్థన అనేటువంటిది చెప్పేవాడికి కాదు వినేవాడికి కూడా చెప్పేవాడు ఎందుకు చేస్తారంటే నేనేది చెప్పబోతున్నానో అది శాస్త్ర విరుద్ధం కాకుండా అందులో యథార్థ స్వరూపం నాకు అవగతమయ్యేటట్టు చెయ్యాలి ఈ గురువులే అందుకోసం వాడు చేయాలి అలా ఆయన చెప్పేది మాకు అవగతమయ్యేటట్టు చెయ్యాలని వినేవాళ్ళు కూడా చెయ్యాలి ఇది తెలిసింది అందుకు గురు అంత అవసరం అలా చేసి కూర్చోండి ఆ రోజు మీకు అర్థమైనట్టుగా చేయకుండా కూర్చుండదు అర్థం కాదు అందుకే ప్రార్థన ఇరువురికి కూడా అని తెలుసుకోవాల్సింది ప్రవచనం చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటారో ప్రార్థన కూడా అలా అనుసంధానం చేసుకోవాలి అదే మంగళాచరణం అంత గొప్ప విషయం ఇందులో చెప్తున్నది గురువుల పట్టు కృతజ్ఞత గురు పరంపరను ఒక్కసారి తలంచుకుంటున్నాం అందుకే సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్య మధ్యమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం మధ్యమాం అంటే సదాశివుడి నుంచి శంకరుల వరకు అందరూ ఉన్నారు శంకరుల నుంచి మా గురువు గారు అందరూ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ నమస్కారం అని చెప్పడం అది పరంపర ఆ పరంపరని ఇక్కడ భగ భగవానుడే చెప్తున్నాడు ఇక్కడ పరంపరని ఈ విద్య ఇవాళ నీకు కొత్తగా చెప్పట్లేదు నువ్వు ఇవాళ క్వశ్చన్ వేసుకోనక మంచి థాట్ వచ్చి నేను చెప్తున్నా ఇవాళ్ళు ఇవాళ వచ్చిన ఐడియాతో చెప్పట్లేదు అయ్యా ఇది ఎప్పుడో చెప్పేశాను నేను ఎవరికి సృష్టి ఆదయం సృష్టిని ప్రవర్తింపజేయవలసినటువంటి సూర్యునికే చెప్పాను ఏమన్నా ఆ సూర్యుని కదా గాయత్రి మాత ఉంది మాత అంటే ఎవరు ఋగ్యుజుస్తామాత్వంగా వేదమేగా వేదమంటే విజ్ఞానమేగా కానీ వేద విజ్ఞానం సూర్యుడికి వచ్చిందా లేదా అదే ఆ నిరంతరం అనుసంధానం చేసుకుంటూ గాయత్రి రూపంగా తను ప్రతిష్ట చేసుకున్నాడు అలాడు గాయత్రి మన సూర్యమండలం ద్వారా ఆ వేద మాత్రం నమస్కారం చేసుకుంటున్నాం ఇదే తెలిసింది కదా అందుకే సూర్యుడి రేపటి నుంచి నమస్కారం చేసేటప్పుడు మా కృష్ణుడికి మొదటి శిష్యుడివి మా అందరికీ పెద్ద గురువు అని దండం పెట్టండి అలా దండం పెడితే యాజ్ఞవైకుడికి జ్ఞానం ఇచ్చినట్టు హనుమంతుడికి విద్యను ఎప్పినట్టు సూర్యుడు మన బుద్ధికి జ్ఞానం ఇస్తాడు తెలుసుకోండి ఇక్కడ ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ధర్మం ఒకటి ఉంటుంది జ్ఞానం ఒకటి ఉంటుంది దాని పెద్దలు ఋషులు ఇస్తారు కానీ దాన్ని ప్రపంచంలో ప్రవర్తింపజేయవలసిన వాళ్ళు కొందరు ఉండాలి ప్రవర్తింపజేయడం రెండు విధాలు ఈ ధర్మ ప్రజలు నడిచేటట్టు చేయడం ఒకటి ధర్మం తప్పితే శిక్షించడం ఒకటి ఇది చేసే వ్యవస్థ పేరు క్షత్రియ వ్యవస్థ పాలనా వ్యవస్థ ఈ పాలన సూర్యునితో ప్రారంభమైంది సూర్యవంశం అంటాం కదా కనుక సృష్టికే ఆది నేను సృష్టికే చక్రవర్తి అని నేను ప్రథమంగా సూర్యుని ద్వారా ఈ జ్ఞానాన్ని వ్యాపింపజేస్తే సూర్యుడు తన పుత్రుడిని మనువుకి ఇస్తే మనువు దాన్ని ఇక్ష్వాకు ఇస్తే ఇది రాజర్షులైన వారు పరంపరగా తీసుకువచ్చారు కానీ కాలంలో ఈ రాజులైన వాళ్ళల్లో కూడా స్వార్థాలు వచ్చాయి ఏం చేస్తాం నిజమా అండి ముందున్న పదకొండో అక్షయుల వాళ్ళే తెలుసుకో ఇక్కడ ఇక్కడ కూడా లేకపోలేదు ఏదో ధర్మరాజు చాలా గట్టివాడు సక్సెస్ వీడికే విక్టరీ వీడికే తర్వాత మాకు బాగుంటాయని ఇక్కడ కూడా కొందరు రాక్షసులు ఉన్నారు లేకపోలేదు అటు ఇటు కూడా ఉన్నారు నీకు తెలీదులే పాప అమ్మ ఇక్కడ నాకు తెలుసు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని జాతకాలను నాకు తెలుసు కనుక ఇలా రాజశ్యులు తీసుకొచ్చిన ధర్మం స్వార్థం వల్ల దెబ్బ తినేస్తే క్రమంగా విచ్ఛిత్తి ఏర్పడింది మరి నువ్వే అన్నావుగా అవ్యయోగం నశించదని మనం నశించగలి కదంటే పిచ్చనైనా నశించిందంటే అక్కడ సూర్యుడు ఎలా ఉంటుంటే మబ్బు పట్టింది మబ్బు పట్టిందంటే సూర్యుడు కనిపించకుండా పోయాడు నశించాడా కనుక అవ్యయోగం అయినప్పటికీ కూడా స్వార్థపరులైన వాళ్ళు ఏర్పడడం వల్ల దాన్ని పాటించని తగ్గింది పాటించే వాళ్ళు తగ్గడం వల్ల ధర్మం వ్యాప్తి తగ్గింది తెలుసుకోండి అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది లోకస్థితినిప్పుడున్న పని కదా సృష్టికర్తని కదా అందుకోసం మళ్ళీ నేను వస్తాను ఇది నిలబెడతాను ఒకప్పుడు నేను చెప్పిందే మళ్ళీ ఇప్పుడు అవతరించి మళ్ళీ చెప్తున్నాను అన్నాడు భగవానుడు ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి అందుకే స కాలే నేహ మహత యోగో నష్ట పరం తపా ధర్మము జ్ఞానము ఇలా వచ్చల పోలేదు బహుకాలం నడిచింది బహుకాలం నడిచిన తర్వాత ఆ యోగం కాలక్రమంలో కొంచెం లుప్తమైంది స ఏవాయం మయా పురాతన ఆ ధర్మాన్ని నేను ఆ పురాతనమైన యోగాన్నే ఇవాళ నీకు చెప్పాను తేద్య ఇవాళ నీకు చెప్పడమే కాదు ఇలా ఎందరికూ చెప్తూ ఈ అవతారంలో అదే చేస్తూ నేను ఇంతకాలం సయే వా ఎమ్మయా అధ్య యోగ పురక్త పురాతన పురాతనమైన యోగాన్ని నీకు చెప్తున్నాను ఏ పురాతనం ఏదైతే నేను సూర్యుడికి చెప్తానో అది ఏదైతే పూర్వీకు లేని ఋషులందరూ రాజర్షులందరూ అనుసరించారో అది అది నీకు ఇవాళ చెప్పాను ఇవాళ నీకు చెప్పాను అంటే ఎందుకు చెప్పానంటే నీకు అర్హత ఉంది గనక అన్నాడు ఇక్కడ మోక్షం పొందడానికి అర్హుడు అయ్యా నువ్వు ఇది చాలండి సర్టిఫికేటు నేను శివభక్తుణ్ణి నేను రామ్భక్తుణ్ణి నేను విష్ణుభక్తు నువ్వు అనుకోకు ఆ విష్ణువు ఆ రాముడు శివుడు వీడు నా భక్తుని అది దొరకడం అంత ఇక్కడ అది దొరకాలి వాడి సంతకం పెట్టాలి అప్పుడు కానీ అర్జునుడు ఎంత భాగ్యవంతుడంటే కృష్ణుడు అలా భుజం తెరిచి భక్తోసి నువ్వు భక్తుడేదయ్యా అన్నాడు ఏమి భాగ్యం అంటే అర్జునుడేదో అక్కడ చాలు ఇక్కడ కానీ అర్జునుడు సామాన్యుడు కాడు ఎంత భాగ్యవంతులో చూడండి పరమాత్మ ఎవరిని పొందాలో వాడే వచ్చి కూర్చుని చెప్తున్నాడు భక్తోసి మే సఖా చేతి రహస్యం ఘేతదుత్తమం నువ్వు భక్తుడువి గనక సఖుడువి గనక ఎంత అందమైన మాట అండి భక్తుడు గనుక చెప్తున్నానలేదు సఖుడువి గనుక రెండు భక్తుడువి గనుక సఖుడువి గనక అంటే భక్తుడైనంత మాత్రమే చెప్తాడా సఖుడు కాకాలి సఖుడు అంటే ఏమిటి సఖుడు అంటే మిత్రుడు అండి సఖుడు అంటే మాటకి విశ్వాస సఖ్య లక్షణం అని ఒక మాట ఉన్నది అంటే ఇతడు ఏం చేసినా నా హితం కోసమే అనే భావం ఎవరికి ఉంటుందో వాడిని ఇక్కడ అంతేగాని చెప్పాడు కానీ పాటిస్తే ఏమైపోతాను అనే భావం ఉంటే ఏమవుతాం అందుకే మనకి గురువులను ఆశ్రయించిన వాళ్ళు చెయ్యరా అని చెప్పినా చేయమంటారా చేయమంటారా పదిసార్లు అడుగుతారు పక్కన ఆయన అలా చెప్పాడు నిజంగా చేయమంటారని ఇంకోడిని అడుగుతారు ఆఖరికి వాడిని వీడిని అడుగుతారు వీడిని వాడికి సఖాభావం లేదు సఖాభావం అక్కడ భక్తిలోనే విశ్వాసం ఉండాలి అంటే సఖ్య భక్తి అని మరుగుడు చెప్తారు కానీ భక్తి సఖా అని చెప్పడంలో రెండు మరొక అందం ఉందండి భక్తిలో విధేయత ఉంటుంది కొంచెం భయం కూడా ఉంటుంది అమ్మో అని పెద్ద సఖాభావంలో అతని మీద నమ్మకం ఉంటుంది దానితో పాటు చనువు ఉంటుంది అవిధేయత కూడా ఉండొచ్చు అవిధేయత అంటే విధేయత వినయభావం లేకపోవచ్చు చనువు ఉంటుంది అక్కడ వినయభావం లేకపోవడం దోషంగానే చనువు బాగుంది ఇక్కడ భక్తిలో విశ్వాసం ఉంది భయం ఉంది భయం దోషంగాని విశ్వాసం బాగుంది కానీ భక్తిలోంచి విశ్వాసాన్ని సక్ష్యభక్తులని చనువుని రెండింటి కలుపుకుని కృష్ణుడిని ఆశ్రయించాడు ఆయన ఎంత బాగుంది అందుకే భక్తోసమే సఖా చేతి నువ్వు గనక నా గనక రహస్యమైనప్పటికీ నీకు చెప్తున్నానండి రహస్యం ఏ తదుత్తమం ఎంత అంట అరే మనందరికీ తెలిసిపోయింది ఏం రహస్యం ఏంటి అన్నాడు ఇక్కడ ఈ రహస్యం గురించి లలిత రహస్యనామాలు చెప్పినప్పుడు ఇక్కడ ఏకరువు పెట్టుకున్నావు గుర్తుందా అదే రహస్యం రహస్యం అంటే అర్థం మెటీరియల్ సైన్స్ కాదు అని అర్థం ఇక్కడ రహస్య శాస్త్రం గీత రహస్య శాస్త్రం మళ్ళీ పదిహేను అధ్యాయంలో చెప్తాడు ఇదం రహస్యం రహస్యం రహస్యం అవునా లేదా ఆఖరికి ఆదిత్య ఉదయం చెప్తున్నప్పుడు చెప్పాడు రామరాం మహాభావ శృణుగ్ఞం సనాతనం జాన సర్వాను సవరే విజిష్యసి అక్కడ కూడా రహస్యం అనే మాట వస్తుంది గమనించండి ఇక్కడ చివరికి రహస్యం రహస్యం అంటే మెటీరియల్ సైన్స్ కాదు అని చెప్పడం ఇక్కడ అవునా లేదా కూర తరుగము బాణల్లో వేయము ఉప్పు తగినంత వేయము ఇది రహస్య శాస్త్రం కాదు ప్రకట శాస్త్రం అక్కడ కనబడుతుంది అలాగే మొత్తం మెటీరియల్ సైన్సెస్ అన్నిటికీ పేరు ప్రకట శాస్త్రములు అంటే భౌతిక పదార్థ విజ్ఞానములన్నీ కూడా ప్రకట శాస్త్రములు పరమార్థ విజ్ఞానం రహస్య శాస్త్రం అన్నాడు అంటే నువ్వు భౌతికంగా రుజువు చేయలేవు లేదని చెప్పలేవు అది ఇక్కడ అనమాట భౌతికంగా చెప్పగలిగేవన్నీ భౌతిక శాస్త్రములు దాని పై శాస్త్రం ఏదో రహస్య శాస్త్రం ఇది చెప్పబడుతున్నది అదే రహస్య శాస్త్రం ధర్మశాస్త్ర మంత్రశాస్త్ర మోక్షాస్త్రములు మూడింటిని రహస్య శాస్త్రములు అన్నారు ఇక్కడ ఇక్కడ భగవాను చెప్తుంది మోక్షశాస్త్రం ధర్మశాస్త్రం మంత్రశాస్త్రం కాదు అయితే లేదా అంటే సకామంగా చేసే ధర్మశాస్త్రం మంత్రశాస్త్రములు కాకుండా మోక్షోపయోగంగా చేసే ధర్మశాస్త్రం మంత్రశాస్త్రములు చెప్పాడు ఆయన వాటిని పరిచించలేదు మోక్షోపయోగంగా ఎలా మర్చుకోవాలో చెప్పాడు ఇక్కడ కనుక వాటిని కూడా టువార్డ్స్ మోక్ష తెప్పిశాడు పూర్తిగా అందుకేది లేదు మోక్షశాస్త్రమని చెప్పారు మోక్షశాస్త్రం రహస్యాతి రహస్యం అందుకే రహస్యం ఏతదు ఉత్తమం అత్యంత ఉత్తమమైనది ఉత్తమం అంటే దీని మించింది లేదు అలాంటి రహస్యాన్ని నీకు ఎందుకు చెప్పానంటే నువ్వేదో పెద్ద మేధావు అని కాదు భక్తుడు అని సకుడు అని తెలుసుకోండి ఇక్కడ మేధావులకు కూడా రహస్య జ్ఞానం ఇవ్వడు మరి ఆయన పండితుడు అండి అనుభవం రావాలంటే ఆయన అనుగ్రహించాలి ఆయన అనుగ్రహం పొందాలంటే నీకు రెండు లక్షణాలు ఉండాలి భక్తుడు కావాలి సఖుడు అయిపోవాలి ఇక్కడ భక్తుడంటే ఆశ్రయించాడు విశ్వాసం ఉంచాడు ప్రేమించాడు చను ఉంచాడు సఖుడు ఆయన ఏం చెప్తే చేస్తా అని ఫిక్స్ అయిపోయాడు అది భక్త సఖాభావంలో చెప్పినటువంటి భావం ఆ సక్ష్యభక్తి ఉన్నవాడికి భగవంతుని ఈ విధంగా అనుగ్రహిస్తాడు సక్ష్యభక్తుడు అర్జునుడు అందుకే ఇద్దరు కలిసి ఆడుకున్నారు తిరిగారు హాయిగా విహరించారు అదే సమయంలో పాదాలు ముది పడుపుతాడు ఇలా చెప్పగానే అర్జునుడు అంటున్నాడు చూడండి మా అయ్య యొక్క ఎంత భయంకరమైన లక్షణము ఇంత విన్న అర్జునుడు కూడా అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వత కథమే త్విజానీయా త్వమాదో ప్రోప్తవాని నాయన ఏమనుకో గాని అపరంభవత జన్మ నీ జన్మ కొత్తది ఈ మధ్యది నీ జన్మ పరంజన్మ వివస్వత ఆ సూర్యభగవాను ఎప్పటివాడో మాకు తెలియదు ఎప్పటివాడో పరంజన్మ అన్నప్పుడు అతి ప్రాచీనమైనది కల్పాదీఎందే ఆయన ఉన్నాడు నువ్వు నీ డేట్ ఆఫ్ బర్త్ మధ్యప్పుడు అదేదో సంవత్సరానికి శ్రావణ బహుళ అష్టమిడా పుట్టాడు కనుక నువ్వు ఇప్పుడే వాడివి అపరం భవతగ జన్మ పరంజన్మ అది కథమైతే ద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవాని నువ్వు నువ్వే మొట్టమొదటి చెప్పేవు సూర్యుడికి ఎలా మేము అర్థం చేసుకోవాలి అన్నాడు ఇక్కడ అందుకని ఎలా చెప్పేవయ్యా పోసగదు కదా అనలేదు మేము ఎలా అర్థం చేసుకోవాలి అంతే కథమేత ద్విజా అని ఆ మాట అంత తగ్గ అన్నాడు ఎలా తెలుసుకోరగలను అన్నాడు ఇక్కడ అంటే అంత అర్జునుడికి కూడా చూడండి అదే అలవాటైపోతే అద్భుతాలు కూడా మామూలు అయిపోతాయి భగవానుడు సాక్షాత్ నారాయణుడు మసలుతూ ఉన్నప్పటికీ అలవాటైపోయి నా సకుడు మా బావగారు ఇదే భావం పట్టేసి చూసారా లేకపోతే ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాక నోరు తెరువురా అంటే విశ్వరూపం చూపించాక కూడా నా పిల్లాడు దిష్టి తీసి తెలియచేదమ్మా ఏంటండి బాబు అంటే తెలుసుకోవాలి తెలుసుకోలేవు ఆయన తెలియజేయాలది తెలుసుకో ఇక్కడ కప్పీసాడు మాయా వాళ్ళనే వదలలేదు అంత అంతకాలం ఆయన పరమాత్మ తెలియబడుతుంది పై ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా నేనే చేస్తున్నాను అని చెప్పినప్పుడైనా జనకాదులతో కలపకుండా తను విడిగా చెప్ప చెప్పినప్పుడైనా ఈశ్వరుడిని తెలియద్దు తెలుస్తూనే ఉంటుంది కప్పేస్తాడండి ఇది అందుకే మహాత్ముడు పాల్చడమే కష్టం మాయ అంత గట్టిది మాయ అంటే ఏమిటో కాదు నీకు అనాత్మ అలవాటైపోవడం వల్ల పరమాత్మ తెలియట్లేదు ఇక్కడ అనాత్మల అలవాటైపోయి దేహాలు ఇంద్రియాలు ఇవే నేను మరొకటిని చూసేటప్పుడు వాడి దేహేంద్రియాలతో చూస్తున్నావు ఆత్మ దృష్టితో చూడట్లేదు కనుక పరమాత్మ తెలుసుకోలేవు అది ఇక్కడ మాయ అంటే మరొకటి కాదు ఇక్కడ ఆ మాయ కప్పుతూ ఉంటుంది ఏం చేస్తాం ఎంతవరకు అంటే మాయను గెలవడం సామాన్యం కాదు అంత అర్జునుడు కూడా ఈ ప్రశ్న వేశాడు ఇక్కడ అంత ఆయనకి అంత అజ్ఞానండు మనకేం పర్వాలేదు అనుకోమని కాదు ఇక్కడ అంటే ఆయన తెలియనివడయ్యా అది తెలుసుకోవలసింది ఇక్కడ పైగా అర్జునుడికి ప్రశ్న వేసే బుద్ధి ఎలా పుట్టిందంటే మన కోసం ఒక్కొక్కసారి అలాగే చేస్తాడు కప్పేస్తాడు ప్రశ్నిస్తాడు తర్వాత బుద్ధి చెప్పి తెరదీసేస్తాడు ఆయనకి పోయింది ఇక్కడ తద్వారా మనకు తెలియడం కోసం ఇక్కడ ఇక్కడ చెప్పబడుతున్నది ది సైన్స్ ఆఫ్ అవతార అవతారం అనే విజ్ఞానం అద్వైత సిద్ధాంతం కూడా అవతార సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది అద్వైతం నాస్తికం కాదు తెలుసుకోండి కొంతమంది అద్వైతాన్ని అర్థం చేసుకోలేక అది సగుణాన్ని ఈశ్వరుణ్ణి ఆయన అవతారాలని భక్తిని నిరసిస్తుంది అనుకుంటూ వీడి ముందు భక్తిని నిరసించి భగవంతుడు నామరూపాలు ఎంత మహిమాన్వితములైన ఈ నామరూపాలు పట్టుకు వేలాడుకో నామరూపాల అతీతమైందని పట్టుకో అంటూ అవహేళన చేయడం వల్ల అద్వైతం కూడా క్రమంగా ఒక బౌద్ధ ఒక నాస్తిక మతంలాగా భ్రమ భ్రమింపబడింది అది అద్వైత సిద్ధాంతం వల్ల తత్సిద్ధాంత ప్రవర్తకులైనటువంటి బాదరాయణ శంకరాదుల వల్ల కానీ కాదు వాళ్ళని అపార్థం చేసుకుని పండిత మన్యులైనటువంటి వారు అద్వైతాన్ని అడ్డం పెట్టుకుని భగవన్ నామరూపాల ఎందు భక్తిని తీసిపారేస్తూ సత్కర్మల్ని నిరసిస్తూ ఉండడం వల్ల నాస్తికత్వంలా మారిపోయింది అద్వైత నాస్తికం కాదు అద్వైతం ఈశ్వరుడు తప్ప మర మరొటి గట్టి ఆస్తికం ఈశ్వరుడు తప్ప మరొకట్లేదు మరి ఈశ్వరుడు చేత సృజింపబడ్డ ప్రపంచం భ్రాంతి అది కూడా లేదు ఉన్నది ఈశ్వరుడు అంటుంది ఈశ్వరుడే బ్రహ్మము మరొకటి కాదు ఎంత అందమైనదండి అందుకే అద్వైత అవతారాన్ని కూడా ఒప్పుకుంటుంది అవతార సిద్ధాంతం హిందూ మతంలో ఉన్న ప్రతివాడు ఒప్పుకుంటాడు వాడు కర్మిష్ఠుడైనా భక్తుడైనా అద్వైతి జ్ఞాని అయినా ఈశ్వరుడిని ఎప్పుడు కూడా నిరసించడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈశ్వరుడు లేకపోతే ఏమున్నది అందుకే అద్వైతం నాస్తికము కాదు ఇది ముందు మనం తెలుసుకుని తర్వాత ఏంటో పరిశీలించండి ఇది తెలియక అద్వైతేతర మతంలో ఉన్న వాళ్ళు అదేది అద్వైతం అనుగానేది కొంపుంచేస్తోందని సగుణ భక్తిని నిరసించేస్తోంది అనుకుని ఒక్కసారి దాడికి సరిగ్గా అర్థం చేసుకోలేక అదే అయితే వారు హృదయం కరిగిపోయేటట్టు భక్తిని ఎన్ని చోట్ల వ్యక్తపరిచారు అసలు ఇక్కడ ప్రారంభం నుంచి భగవతా ఆదినారాయణేనా నారాయణేనా అంటూ విష్ణువుని చెప్పట్లే ఇక్కడ కూడా ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆయన్ని భుచ్చ్యుడుగా ఆయన చెప్తున్నాను చెయ్యు అని చెప్పారే అంత భక్తి ఇక్కడ కృష్ణపరమాత్మ గురించి చెప్పేటప్పుడు ఆయనేమిటో కృష్ణుడు చెప్తూ ఉంటే ఒళ్ళు పులకించేట వ్యాఖ్య రాస్తాడు మహానుభావుడు ఇక్కడ మొత్తానికి అర్జునుడు ప్రశ్న ఏమిటి నిన్ను నిన్నకాక మొన్నవా మొన్నవాడివయ్యా సూర్యుడు ఎప్పటివాడు సృష్టి ఆదం ఆయనకు నువ్వు చెప్పేవంటే నేనలా నమ్మడం అంటే పిచ్చిన ఆయన నువ్వు నేను ఇవాళ వాళ్ళం అనుకున్నావా అని ఆయన ప్రారంభమే చూడండి ఇక్కడ నువ్వు నేను ఇవాళ వాళ్ళం అనుకున్నావా ఎప్పటి వాళ్ళము అసలు మొట్టమొదటే ప్రారంభంలోనే నత్వేవాహం జాతునాశం దగ్గర ఇదే ప్రారంభించాడు నువ్వు నేను లేకపోవడం అనేది లేనివాళ్ళం అంటే ఉన్నవాళ్ళమేనా అక్కడే ప్రారంభించాడు అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవత అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యత్ పరంతప ఏమత్యద్భుతమైన శ్లోకం ఒక్కటి కూడా బహుని మే జన్మాని అనేక జన్మలు గడిచిపోయాయి ఎవరికి తవచ మే నీకు నాకు కూడా ఎప్పటికెన్నో జన్మలు గడిచిపోయాయి అంటే ఓహో నువ్వు నేను ఒకటే అనమాట అంటావు మళ్ళీ ఉపాధి దృష్టితో జన్మల దృష్టితో ఒకటి కాదు ఆత్మ దృష్టితో ఒకటి కావచ్చు కాని అందుకే మే తవచ బహుని జన్మాని వ్యతీతాన్ని నీకు నాకు కూడా అనేక జన్మలు గడిచిపోయాయి అర్జున అయితే నీకు నాకు తేడా మాత్రం ఉంది ఏంటి అవేవి నీకు తెలియ అవన్నీ నాకు తెలుసు అది తేడా తెలుసుకోండి అంటే నువ్వు ఎక్కడి నుంచి ఎన్ని జన్మలు ఎత్తి ఎక్కడికి వచ్చావో నాకు తెలుసు అది ఎన్ని జన్మల కర్మలో ఎంత జన్మ ఎన్ని జన్మల కర్మలు లాగాలి ఎన్ని జన్మల కర్మ ఇప్పుడు ప్రారంభరూపం ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ పోగు చేసుకుని ఆగామి ఎలా మళ్ళీ ఆ డిపాజిట్ చేయాలి ఆ పూర్వం సంచితంలోంచి తీసుకొచ్చి మళ్ళీ జన్మల్లోకి ఎలాగల రికార్డ్ అంతా నాకు తెలుసు తెలుసా అన్నీ నాకు తెలుసు నీ జన్మలన్నీ తెలుసు నా జన్మలన్నీ నాకు తెలుసు నేను ఇప్పుడు ఎన్ని అవతారాలు ఎత్తాను అన్నీ నాకు తెలుసు మీరేదో పదంటారు అరవై ఒకటి అంటారు నా అవతారాలు అనంతాలు అనంతమైన నా అవతారాలు తెలుసుకుని అనంత జ్ఞానం కూడా నాకుంది తెలుసుకో ఇక్కడ నీకు లేదు తాన్యహం వేద సర్వాణి నాకు అన్నీ తెలుసు నత్వం వ్యర్థ పరంతపా ఏ శత్రుతాప కూడా నీకు అవి తెలియవు సుమా నీ అంటే ఎందువల్ల ఆయనకి తెలియదు ఎందుకు ఈయనకి తెలియ ఇద్దరివి జన్మలయ్యాయి కదా అంటే భగవత్పాలు వారు అంటారు ధర్మాధర్మాది సంబంధ శక్తిత్వాత్ నువ్వు ఇంతవరకు ధర్మాధర్మము రూపిన కర్మలు ఆచరిస్తూ నేనాచరించా నేను ఆచరించాననే కర్తృత్వభావం చేత నువ్వు ఆ వాసనలు మిగిలి జన్మలెత్తావుగా అది కప్పేసింది నేను తెలియను నాకు ఆ కర్తృత్వభావం ఏం లేదు నేను ఎప్పుడు నా స్థితి జ్ఞానస్థితే నేనేమిటో నాకు తెలుసు ఎందుకు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి హీ అంటారు భగవత్పాదులు వారు నేను నిత్యుణ్ణి శుద్ధుణ్ణి నిర్మలం నిర్మలం ఆకాశంలా నిర్మలం కానీ ఆకాశానికి శుద్ధం కానీ బుద్ధం లేదు బుద్ధం అంటే చిత్ జ్ఞానం కావాలి అందుకే నిత్యశుద్ధ బుద్ధ ఇన్ని ఉంటూ ముక్తస్వభావాత్ ముక్తు ఇది నా స్వభావం అది తెలుసుకోండి మీరు ముక్తి పొందుతారు నేను ముక్తే అయ్యి ఉన్నాను ఇక్కడ అందుకే నిత్యశుద్ధ బుద్ధ ముక్తస్వభావాత్ అనావరణ జ్ఞానశక్తి నా జ్ఞానశక్తికి ఆవరణ లేదు మీ జ్ఞానశక్తికి కర్మలు వాసనలు వాటి వల్ల వచ్చిన లంపటాలు ఆవరణలు ఉన్నాయి నా జ్ఞానశక్తికి ఆవరణ లేదు ఆవరణ లేని దేశ కాల వస్తువులాపలు సర్వము నాకు తెలుసు ఇది సాధ్యమైన అంటే ఆయనకు సాధ్యం ఉంది ఇక్కడ ఆయనకు సాధ్యం అది ఇక్కడ అందుకే అనావరణ జ్ఞానశక్తి హీ నేల మీద ఒడ్డుకు చేరిన వాడు పరిగెత్తినట్టు పడవల్లో వెళ్ళేవాడు పరిగెత్తలేడుగా ఎందుకంటే వాడు అనావరణం వాడిని అపే ఆపేదలేదు హాయిగా వెళ్తాడు ఇది అంతే కానీ అనావరణ జ్ఞానశక్తి చేత నాకు అన్నీ తెలుసుకున్నాడు ఇక్కడ అయితే మరి నా జన్మకి నీ జన్మకి తేడా ఏమిటంటే నువ్వు ప్రకృతికి లొంగిపోతావు నేను ప్రకృతిని లొంగ తీసుకుంటాను అది తేడా ప్రకృతిని లొంగ తీసుకుని రూపం లేని నేను రూపం ఉన్నట్టు కనబడతా పెరుగుదల తరుగుదల లేని లేని నేను అన్ని ఉన్నట్టు కనపడతా మరణాదులు లేని నేను అవతారం చాలించినట్టు కనబడతా ఇది తెలుసుకో నువ్వా ప్రకృతికి లొంగిపోయి పుడతావు చేస్తావు నా పుట్టినట్టు పరమ నిర్యాణమైనట్టు అంతే నీది నట్టు కాదు నీది అదే తెలుసుకో ఇక్కడ ఇది గ్రహించు అంటే జీవుడికి ఈశ్వరుడికి ఉన్న భేదం ఇక్కడ తెలియాలి ఈశ్వరుడు అవతారములు తన ఈశ్వరత్వ సంపూర్ణ శక్తి నుంచి చ్యుతం కాకుండానే ఉంటాయి జీవుడు తన పూర్ణ బ్రహ్మభావాన్ని విస్మరించి అజ్ఞానంతో ఉపాధి తాదాత్మ్యంతో జన్మలు పొందుతూ ఉంటాడు ఈశ్వరుడు ఉపాధి స్వీకరించినా తన జ్ఞానం నుంచి చ్యుతం కాడు ఇది తెలుసుకోవాల్సింది అందుకే ఇక్కడ జీవేశ్వరుడు వివేచన కూడా ఇందులో ఒక భాగం అవతారం గురించి చెప్పడమే కాకుండా అవతారం అంటే ఏంటో తెలుసుకోవాలి ప్రపంచానికి హిందువుల అవతార విజ్ఞానం అంటే ఏంటో చెప్పాలండి ఇక్కడ అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ అజోపిసన్ నాకు కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు పుట్టాడు రాముడు పునర్వసు నక్షత్రం చైత్రశుద్ధ కదా డేట్ ఆఫ్ బర్త్ పిచ్చి నాయన నాకు పుట్టుక లేదు తెలుసా పుట్టుకలేనివాడినైనా అయినా అంటే మళ్ళీ నీకు పుట్టినట్టు కనబడ్డానుగా అందుకే అయినా అనే మాట వచ్చింది అజోపిసర్ నేను జన్మరహితుణ్ణి అయినప్పటికీ అవ్యయాత్మ పెరుగుదల తరుగుదల మొదలైనవి లేనివాడని అయినప్పటికీ భూతానామీశ్వరూపిస్తాను సర్వశాసకుణ్ణి కళ నా కర్మ వల్ల పరతంత్రుణ్ణి పుట్టడం కాదు సర్వతంత్ర స్వతంత్రుణ్ణి అని చెప్పడానికే భూతానామీశ్వరూపిసన్ స్వతంత్రుణ్ణి ఇష్టం ఉంటే స్వీ స్వీకరిస్తాను లేకపోతే లేదు మనకు అలా అనుకోవడానికి లేదు కర్మ కొద్దీ స్వీకరించవలసిందే కర్మ కొద్దీ మార్పులు వచ్చినా భరించాల్సిందే కర్మ కొద్దీ చావాల్సిందే మళ్ళీ పుట్టాల్సిందే ఈ అది కర్మ పరతంత్రులు మనం పరమాత్మక పరతంత్రత లేదు సర్వతంత్ర స్వతంత్రుడు అది చెప్పడానికి భూతానామి అటువంటి నేను ప్రకృతి స్వాం నాదైన ప్రకృతిని అనగా నాదైన మాయను మాయ అనగా వైష్ణవీం మాయాం త్రిగుణాత్మికం ఎవసే సర్వ జగత్వర్తతే ఇక్కడ ప్రకృతి అంటే దేనికి లొంగి సర్వజగత్తు ప్రవర్తిస్తుందో దానికి ప్రకృతి అని పేరు కనుక ప్రకృతికి లొంగే ప్రపంచమంతా నడుస్తుంది కనుక ప్రపంచమంతా దేని అధీనంలో ఉంది ప్రకృతి అధీనంలో ఉంది అయ్యో నిన్నటి వరకు ఈశ్వరుడు అనుకున్నామే ప్రకృతి కూడా ఈశ్వరుడు అధీనంలో ఉంది తర్వాత విషయం మనం ప్రకృతికి అధీనులు మన సర్వము ప్రకృతి అధీనులు మాట్లాడుతున్నవాడు కూడా ప్రకృతికి అధీనుడేగా కానీ ప్రకృతి లొంగి ఉన్నవాళ్ళు జీవులు ఈయన ఏం చేశాడు ప్రకృతి స్వాం అధిష్ఠాయా ఆ ప్రకృతిని అధిష్ఠించి అధిష్ఠించి అనేటువంటి మాటకి తాం ప్రకృతి వశీకృత్యా అర్థం అంటే ఆ ప్రకృతిని తాను వశం చేసుకుని భగవానుడు సంభవామి సంభవిస్తున్నాను అన్నాడు ఇక్కడ సంభవిస్తున్నాను అది కేవలం ఆత్మ నాదైన మాయ చేత మళ్ళీ నాదైన మాయ చేత అంటే యోగమాయా శక్తి అని అర్థం అంటే సర్వజగత్తుని మోహింపజేసే త్రిగుణాత్మక మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయని వశం చేసుకుని నాదైన యోగామాయాశక్తి అంటే రెండు లేవండి మాయ అసలే మాయ అర్థం కాకుండా మళ్ళీ రెండు మాయలేంటండి మధ్యలో అంటే అది పరమేశ్వరుడు నుంచి వచ్చిన అనిర్వచనీయమైన శక్తి యోగమాయ అది ప్రపంచాన్ని ముంచేటప్పుడు త్రిగుణాత్మకగా ప్రవర్తిల్లుతున్నది మళ్ళీ నేను పుట్టాలంటే నాకు శరీరం ఉండాలి శరీరము ఉపాధి వస్తే మళ్ళీ త్రిగుణాత్మక ప్రకృతి ఉన్నట్టే కదా కనుక నాకు పంచభూతాత్మకమైన ఒక శరీరం కనబడుతుంది మనస్సు బుద్ధి ప్రాణము ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా అటుంటప్పుడు త్రిగుణాత్మకమైన మాయ నాకు ఉన్నట్టే కదా మీలాగే అంటే కాదు మీరు త్రిగుణాత్మక మాయ మీ రూపాలనిచ్చింది నేను త్రిగుణాత్మకమైన లొంగ తీసుకుని పుట్టినట్టు కనబడుతున్నాను పుట్టినట్టు కనబడితే సంభవామి అందుకే సంభవామి అనే మాట వేశాడు సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర భగవానుడు భవములు భవములు అంటే పుట్టుకలు సంభవములు అంతేగాని మన వెంటనే కూర్చుని నేను సంభవించినది ఎప్పుడనగా డేట్ ఆఫ్ బర్త్ రాసుకోకూడదు సంభవించినది అని తప్ప మిగిలిన వాళ్ళకి సంభవించాడు ఆయనకే అనాలండి ఇక్కడ యయా మోహితం సత్స్వం ఆత్మానం వాసుదేవం దేని ద్వారా ఏ ప్రకృతి ద్వారా వాసుదేవుడు ఈ జగత్తిని మోహింపజేస్తున్నాడో ఆ ప్రకృతిని తను అధీనం చేసుకుని వ్యక్తమయ్యాడు ఎప్పుడు వ్యక్తమవుతాడండి ఆయన రూపం తీసుకుని అది కూడా తెలియాలి ఆయనే చెప్పాడు కదా ఏదైతే నేను చెప్పానో అది బాగా మహాకాలంలో నష్టమైనప్పుడు నేను ఇలా వచ్చి నీకు ఇప్పుడు చెప్పాను అన్నప్పుడే అర్థం చేసుకోవాలి కానీ అప్పుడు అర్జునుడు సరిగ్గా వినలేదు వినలేదని ప్రశ్నే చెప్తుంది ఇప్పుడు చెప్తున్నాడు యదా యి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం నేను ఎప్పుడెప్పుడైతే అధర్మం వృద్ధి చెంది ధర్మానికి గ్లాని అనగా హాని దెబ్బ ఏర్పడుతుందో అప్పుడు పైగా అధర్మస్య అభ్యుత్థానం అభ్యుత్నం వృద్ధి చెందుతుందో ఆ సమయంలో అహం ఆత్మానం సృజామి నన్ను నేను సృష్టించుకుంటాను నన్ను నేను సృష్టించుకుంటాను మనము మనల్ని మనం సృష్టించుకోలేము మన కర్మ మనల్ని సృష్టిస్తుంది ఇది తెలుసుకోవాల్సింది ఆయన సృజించుకుంటాట తన తను సృజించుకుంటాడు అన్నాడు అందుకే నన్ను అవతారం అంటారు మీది జన్మ అంటారు రెండింటికి ఆయన పరమపదించడం నిర్యాణం అంటారు మనది మరణం అంటారు రెండుకి తేడా అక్కడ శబ్దములు వాడాలి అంతేగాని నేను అవతరించినది ఎప్పుడనగా మనం చెప్పుకోకూడదు నేను పుట్టింది ఎప్పుడనగా అని చెప్పుకోవాలి అవతారం ఆయనకే చెల్లుతుంది ఇక్కడ అవతరించాడు ఆయన నామరూపాలకు అతీతమైన వాడు అవతరణం అంటే దిగుట అని అర్థం నామరూపాతీతుడు నామార రూపాలకు వదగడమే దిగడం అండి ఇక్కడ కంటికి కనబడని వాడు నీ కంటికి కనబడేట్టు వచ్చాడంటే ఎంత దిగొచ్చాడు అండి నా కోసం నా కోసం ఎంత దిగొచ్చాడు ఎక్కడో వైకుంఠ సీమల్లో సింహాసనం మీద కూర్చోవలసిన వాడు గొచ్చి యుద్ధభూముల రథాన్ని తోలడమే కాకుండా నా ముందు నిలబడ్డాడంటే నా కోసం ఎంత దిగొచ్చాడు స్వామి ఎంత దిగొచ్చింది దేని వల్ల కరుణ వల్లే కనుక ప్రతి అవతారం కరుణ భగవత్ కరుణతో వస్తుంది ఈ కరుణ దేనికి ధర్మరక్షణ కోసం ధర్మరక్షణ అంటే ఏమిటి పరిత్రాణాయ సాధూనాం వినాశాయిచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే మళ్ళీ సంభవామి యుగే యుగే ప్రతియుగమునందు పరిత్రాణాయ సాధువునా సాధువుల్ని రక్షించడానికై సాధువులు అనుకో యూనిఫాము ఒక గెటప్ ఉంటుందా సత్ అయిన మార్గం ఏదో ఉందో సత్ అంటే శాశ్వత మార్గం శాశ్వత మార్గం అంటే జ్ఞాన మార్గం ధర్మ మార్గం ఆ ధర్మ జ్ఞాన మార్గం అనుసరించేవారు సాధువులు వారిని రక్షిస్తాను నేను అంటే మార్గంలో ఉన్న వాడిని కాపాడుతాడు కనుక ఆయన నిన్ను రక్షిస్తాను ఎవడంటాడు సాధువుని అంటాడు కానీ ఆయన రక్షకు ఆయన చేత రక్షితులుగా మనం చెప్పబడాలి అంటే మన సాధు మార్గంలో ఉండాలి తెలిసిపోతున్నది కనుక మనం కృష్ణుడి వాళ్ళం కావాలంటే మన సాధువునం కావాలి ముందు అంటే పరిత్రాణాయ సాధువున వినాశాయిజ దుష్కృతం దుష్కృతుల్ని సంహరింపజేయడానికై ధర్మ సంస్థాపనార్థాయ ఎందుకంటే ఒక ధర్మం ఆ ధర్మంలో అనాసక్తి తద్వారా మోక్షం ఈ మూడు కలుపుకుని ధర్మం యొక్క స్వరూపం ఉంది ఇది ఫస్ట్ స్టేజి ధర్మాచరణ రెండవది ఫలాసక్తి లేకుండా ధర్మాచరణ మూడవది ఈశ్వరర్థం ధర్మాచరణ ఆ తర్వాత మోక్ష కోసం జ్ఞానం ఇది కదా ఫేజెస్ ఇదంతా కడుపు ధర్మం ఈ ధర్మాన్ని నేను రక్షించడానికి వస్తాను ఎందుకంటే ధర్మం లోకాన్ని రక్షిస్తుంది గనక లోకాన్ని రక్షించవలసిన బాధ్యత లోకానికి కర్త నాది గనక ధర్మాన్ని రక్షిస్తాను కానీ ధర్మాన్ని రక్షించడం ఏదో ఒక వర్గాన్ని పోషించడం కోసము ఒక వర్గాన్ని రక్షించి మరో వర్గాన్ని నాశనం చేయడం కోసము కాదు సమస్త జీవులను రక్షించే ధర్మం ఆ ధర్మాన్ని దెబ్బతీసే వర్గాన్ని నేను దెబ్బతీసి ధర్మాన్ని రక్షిస్తాను మరి వాళ్ళని దెబ్బతిస్తున్నావు కదా వాళ్ళు సమస్తంలో లేరా అంటే వాడు చస్తే గానీ బాగుపడ్డరు కనుక చంపి బాగు చేస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ ఎందుకంటే రాక్షసుడు ఉన్నారు వాళ్ళు పరమ దుర్మార్గులు మనం సంహరించాడు ఏమి సమస్త జగత్తు ఆయనదే అయినప్పుడు వాళ్ళని సంహరించడం ఏంటండి అంటే ఆయనదే ఏం చేస్తాం కానీ వాళ్ళ వల్ల శాశ్వత ధర్మం దెబ్బతింటుంది దానివల్ల లోకం గతి తెప్పుతుంది ఒక్కడి వల్ల వంద మంది ఏడుస్తున్నప్పుడు అవి ఒక్కడిని తీయాలి అది తీసేటప్పుడు ఏం చేస్తానంటే వాడు ఇందులోనే వాడు గనక వాడు నా వల్ల దెబ్బ తినడం వల్ల వాడు పాపం వల్ల దుర్గతులకు వెళ్ళవలసిన వాడు నేను వాడిని శిక్షించడం దుర్గతులకు పోకుండా స్వర్గాదులకు వెళ్తాడయ్యా తర్వాత ఉత్తమ జన్మలు పొంది ముక్తి పొందుతాడు కానీ భగవంతుడి శిక్ష ఇంత గొప్పగా ఉంటుందండి ఈ రహస్యం మనకి చండీ సప్తశతిలో చెప్పబడుతుంది గట్టిగా మాట్లాడితే చండీ సప్త శనబడే దేవి మహాత్యం కూడా భగవద్గీత యొక్క స్వరూపమే అని ఇక్కడ మనం ఒకప్పుడు చెప్పుకున్న విషయాన్ని తలంచుకోవాలి అది యుద్ధక విద్య ఇది యుద్ధ విద్య అది బ్రహ్మ విద్యే ఇది బ్రహ్మ విద్యే ఇది తెలుసుకోవాల్సింది అది విషాదయోగమే ఇది విషాదయోగమే అక్కడ సురథ సమాధుల విషాదయోగం సుమేధ బోధ ఇక్కడ అర్జున విషాదయోగం కృష్ణ బోధ తెలుసుకోవాల్సినది ఒకటే కనుక నువ్వు ధర్మబద్ధంగా పాలించు సురదుర్గ రాజ్యం దానివల్ల క్రమంగా సత్యాసత్యాలతో మోక్షం పొందు అందుకు సమాధికి జ్ఞానం కదా ఒక్కసారి అందుకే రాక్ష సంహారం ఎందుకు చేస్తాడు వినాసాయుజ దుష్కృతం ఎందుకు అనేది సమాధానం అక్కడి నుంచి తెలుసుకోవాలి అది వ్యాసగ్రంథం ఇది వ్యాసగ్రంథం పరిశీలించినట్టు తెలియాలి అందుకే పరిత్రాణాయ సాధువునా వినాసాయుధ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కాబట్టి భగవానుడు ప్రతి యుగంలో కూడా సాధువుల్ని రక్షించడానికి దుష్కృతుల్ని శిక్షించడానికి ధర్మస్థాపన చేయడానికి అవతరిస్తాడు ఇది కదా ఈ శ్లోకం యొక్క అర్థం మరి ఇప్పుడు మాత్రం సాధువులు లేరా ధర్మం దెబ్బతినలేదా దుష్కృతులు లేరా మరి రక్షించడా అంటే సాధువులు అయితే ఇప్పటికీ రక్షిస్తున్నాడు అండి తెలుసుకోవాలి ఇక్కడ ఆ కాలగతుల్లో ఎలా చేయాలో అలా చేస్తాడైనా అయితే ఈ శ్లోకానికి ఆనాడు ద్వాపర యుగంలో యుగే యుగే అంటే ప్రతి యుగంలో ద్వాపర యుగంలో కృష్ణుడు త్రేతాయుగంలో రాముడు మరి ఇప్పుడు ఇంకా రాలేదు అంటే ఇంకా రావాల్సినంత టైం రాలేదు అంటే మరి రారా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది భగవంతుడు తన పూర్ణ శక్తులతో అవతరించిన ఒకటి తన విభూతుల్ని యోగ్యులైన వాళ్ళు ఎందుకు ప్రవేశింపజేసి చేయడం ఒకటి ఇది తెలుసుకోండి రెండు విధాలుగాను అవతారం తెలుసుకోవాలి ఎందుకంటే అద్భుతమైన సనాతన ధర్మం దెబ్బ తినకుండా వ్యవస్థ చేసాడు ఈయన ఎవరు కృష్ణుడు మొత్తం వేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాడు గీతారూపంతో ఇదంతా దివ్య దృష్టితో గ్రహించే వ్యాసుడు ఈ ప్రమాణాలతో వేదాలను విభాగం చేసి చేసి రానున్నది కలియుగం ధర్మం దెబ్బతినేస్తుంది అని భావించి వాళ్ళు సాధు మార్గంలో ఉన్నవాళ్ళైనా తరించాలి వాళ్ళకి మార్గం చూపించాలి ఎందుకంటే ఈ కలియుగలు అందరూ ధరించిపోదు యుగ లక్షణం అది అలాగనే అలాగే దాని మానాన్ని దాన్ని దిక్కులేని దానిలాగా వదిలియకూడదు అందులో కూడా తరించాలని తప్పించే యోగ్యుల కోసం ధర్మాన్ని కాపాడాలని వేదాలను వ్యాసం చేసి అష్టాచ మహాపురాణ ఉపురాణాలని క్రమబద్ధీకరించి ఆ మహానుభావుడు భారతాన్ని భాగవతాన్ని బ్రహ్మసూత్రాలను అందించి పెట్టేశాడు ఇంత వ్యవస్థ అప్పుడు రక్షిపబడింది ధర్మం మళ్ళీ కలిప్రభావంతో మళ్ళీ వస్తూ మళ్ళీ మహానుభావుడుగా ఆదిశంకర భగవత్పాద వారు అవతరించలేదు ఇవన్నీ కూడా యుగే యుగే అనే మాటకు చెప్పకోవాల్సిన ధర్మ సంస్థాపనార్థాయా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఆయా దేశకాల పరిస్థితులను అనుసరించి అప్పటి మానవుల అధర్మరూపమైన ఆలోచనల్లో వచ్చే మార్పుల్ని గమనించి వాటిని అనుసరించి సవరించి ధర్మ ప్రతిష్టాపనకై భగవానుడు అనేక రూపాలతో వస్తాడు అయితే పరిపూర్ణముగా ఉపాసింపబడే మంత్రములుగా భగవంతుడు ఉంటే ఆ మంత్రాది దేవతగా దిగివస్తే అది ఉపాస దేవతలుగా ఉపాసింపబడుతూ ఉంటారు రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఇది తెలుసుకోవాల్సింది కనుక వీళ్ళని మన అవతారం అనవచ్చు కానీ వీళ్ళందరూ కూడాను ఈశ్వరు కోటికి చెందిన వారు అధికార పురుషులు అని చెప్పబడతారు కానీ కృష్ణుడు రాముడు ఉపాస్య దేవతలు సాక్షాత్ పరమాత్మ యొక్క పూర్ణ భావ ప్రకటన అయ్యా వాళ్ళు కూడా సంసారంలోకి వచ్చారు కదా అంటే చిన్న చిన్న కెరటాలు సముద్రంలో ఉంటాయి పెద్ద కెరడు వచ్చి కెరటాలను లోపలికి లాగినట్టు అవతార పురుషుడు వచ్చి జీవులందరికీ ముక్తినిస్తాడు అంటారు రామకృష్ణ పరమహంస అది తెలుసుకోవాల్సింది అందుకు వస్తారండి మహాత్ములు వాళ్ళు పడవలాగా వస్తారు కొట్టుకుపోతున్న వెయ్యి మందిని ఒక్క పడవ ఒడ్డుకు చేరుస్తుంది సంసారంలో కొట్టుకుపోతున్న జీవులను ధరించడం కోసం నీటిలోకి దిగుతుంది పడవ కొట్టుకుపోవడం కోసం కాదు అందుకే మనమున్న సంసారంలోనే భగవంతుడు పడవ దిగినట్టు దిగుతాడండి జీవులు దిగినట్టు దిగడు పడవలాగా వచ్చి కొట్టుకుపోతున్న వాడిని ఒడ్డుకు చేరుస్తాడు ఇంకా చెప్పాలంటే గజయీత గాడిలా దిగుతాడు అని ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఒకడు కొట్టుకుపోతూ రక్షించండి రక్షించండి అనగానే ఒడ్డును ఉన్నటువంటి గజఈతగాడు దూకాడు నువ్వు దుక్కావా అన్నట్టు మరి పిచ్చునైనా నువ్వు పడ్డట్టు నేను పడలేదు రో బాబు నువ్వు భ్రాంతితోనో అజాగ్రత్తతోనూ పడ్డావు నేను తెలిసి పడ్డా పడ్డాను కానీ పడ్డది నువ్వు నన్ను నేను నిన్ను ఉద్ధరించడానికి లోపలికి వచ్చాను కానీ నీలా కొట్టుకుపోవడానికి రాలేదు చూడు నువ్వు నీట్లో ఉన్నావు నేను నీట్లో ఉన్నా కానీ నీరు నీ నోట్లో గెలిపేది నా నోట్లోకి వెళ్ళాలి వచ్చేసావు ఇక్కడ కానీ మాయా అనబడే జలంతో కూడిన సంసారం అనే ప్రవాహంలో నువ్వున్నావు ఆ మాయాజలం నీలోకి నేను ఇందులో దిగుతున్న మాయ వెళ్ళనివ్వకుండా ఎలా ఉండాలి ఉన్నా గజయితగాడిని నేను ఉద్ధరిస్తానన్నాడు ఆ గజయితగాడే కృష్ణ పరమాత్మ అందుకు వచ్చాడు ఆయన సాధువులను రక్షిస్తాడు ఎప్పుడు యుగానికోసారి ఇక్కడ దీని భావాన్ని ఇవాళ మనం కృష్ణుడు ముందు ప్రతి జీవుడు అడగాలండి ప్రపంచం ఏమవుతే మనకెందుకు మనం బాగుండాలి అంతే కదా ప్రతివాడు అసలు ఆలోచనది నిజం కూడా అంతేనండి నాకు నేనే మహాప్రపంచం నేను చూస్తేనే ప్రపంచం నేను పడుకుంటే ప్రపంచం ఇది అవునా ప్రపంచం ఉంది స్పృహ నేను చూస్తేనే కానీ నేను జ్ఞానం పొందలేకపోయాను గెన్ని జన్మలెత్తుతాను స్వామి జ్ఞానం పొందాలి అంటే ధర్మం అవసరం నేనేదో పాటించడానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తున్నాను కానీ మంచోండే సాధువునే అన్నిటికంటే నిన్ను ఆశ్రయించానుగా ఇంకా సాధువునే కానీ నేను సాధువునైనా నాలుగు సద్భావాలు ఉన్నాయి దుర్భావాలు ఉన్నాయి ఒప్పుకోవాల్సింది ప్రతివాడు కూడా అంతే కదా కౌరవులు పాండవులు ఇక్కడే ఉన్నారు ప్రతివాడికి తెలిసిన విషయం అది కానీ నాలో దుర్భావాలు సద్భావాలు రెండు ఉన్నాయి ఏం చేస్తాం కానీ నాకు తెలుసు బాగుపడాలంటే సద్భావాల చేత బాగుపడతాను కానీ దుర్భావాలను మటుమటికి పీడిస్తున్నాయి ఏం చేస్తాం అది నువ్వేం చేయాలంటే దుష్కృతం ఈ దుర్భావాలని ఈ దుర్భావాలు ఎందువల్ల వచ్చాయి దుష్కృతాల వల్ల వచ్చాయి పూర్వం చేసిన పాపాల వల్లే వాసనారూపంగా వచ్చాయంటే నువ్వే తొలగించు నా ప్రయత్నం సద్భావాలు పోగు చేసుకోవడం కానీ దుర్భావాలను ఎదుర్కొనే శక్తి చాలట్లేదు అని సరెండర్ అయ్యానయ్యా నీకు అని నాలో ఉన్న సద్భావాలను రక్షించి నాలో దుష్కృతాలు తొలగించు ఎందుకు ధర్మ ధర్మస్థాపన చేయి ధర్మస్థాపన అంటే ధర్మము అంటే స్వభావం నా స్వభావం ఏంటి ఆత్మయే స్వభావం సచ్చిదానంద రక్షణమైనటువంటి ఆత్మయే స్వభావం ఆ స్థితి ఎందు నేను నిలబడిపోయేటట్టు నా స్వధర్మమైన ఆత్మగా నేను ఎరిగి దాని నిలబడేటట్టు సంస్థాపనమయ్యేటట్టు చెయ్యాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఆ యుగాల్లో చేశాను కాదు మాటి మాటికి చెయ్యవయ్యా అని అడగాలి అప్పుడు ఆయన నువ్వు ఎప్పుడు పొరపాటు మార్గంలోకి రాగబో రాబోయినా ఎప్పుడు దుస్వభావాన్ని మీద దాడికి రాబోయినా వస్తాడు ఆయన ఇన్నిసార్లు ఎందుకు వచ్చో ఇన్నిసార్లు ఎందుకు వచ్చో లేదా ఇన్నిసార్లు ఎందుకు రావాలన్నాడు మాటుమాటికి వస్తాడు ఎంత దయ్యండి ఎంత దయండి తల్లి కూడా మాటి మాటికి రాదు రక్షించమంటే కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది కానీ నాలో ఎప్పుడు చెడ్డ స్వభావం వచ్చినా కృష్ణాని అరిస్తే నువ్వు వెంటనే వస్తావు మాటిమాటికి మాటిమాటికి బతుకంతా వచ్చాడు పాండవులకి బట్టి మాటిమాటికి వచ్చాడండి అరణ్యంలో ఉంటే వచ్చాడు కృష్ణ ఈ ఇంత జూత సభలో నన్ను ఎవడ వచ్చాడు మాటి మాటికి వచ్చాడు చూడండి విసుగు భగవంతునికి లేదు ప్రార్థించిన మనకు విసుగుంటుందేమీ కానీ అనుగ్రహించే స్వామి కొండది విసుగు అందుకే నాలో ఉన్న సత్స్వభావాన్ని రక్షించి నేను నిగ్రహించని దుష్ట స్వభావాన్ని తొలగించి నా స్వధర్మమైనటువంటి ఆత్మస్థితి కింద నన్ను నిలిపేటట్లు మాటి మాటికి నాలో అవతరించవయ్యా అని అనాలిక్కడ అవతరించేవంటే నువ్వు మళ్ళీ నాలో ఇమిడిపోయో దిగిపోయేవని నన్ను సంభవామి ఇమిడిపోతే భవామి ఇమిడినట్టు కనబడుతూ సర్వవ్యాపకడే ఉంటే సంభవామి అది నీ యొక్క స్థితి అయ్యా అంటూ ఈ శ్లోకంలో ఉన్న అంతమైన అర్థాన్ని మనం అన్వయించుకుంటూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి ఏమి అందమైన శ్లోకాలు ఏమి అందమైన శ్లోకాలు చెప్తున్నాండి భగవాన్ ఇక్కడ అని చెప్తూ అయితే ఇంతకి స్వామిందుకు జన్మించాడు ఇప్పుడే చెప్పాం కదా సంభవమి ధర్మ ధర్మ సంస్థలు అయిపోయింది కదా ఇంకా తర్వాత మాడు చెప్తున్నాండి ధర్మ సంస్థాపనార్థాయంటే లోకంలో నీలో అందరిలో ధర్మం నిలపడం కోసం అని అర్థం చెప్పుకుంటే అసలు ఎందుకు పుట్టాడో చెప్తున్నాడు ఇక్కడ పుట్టినప్పుడు నువ్వు నాలుగే పుట్టావు నువ్వు నాలుగే ఆడుకున్నావు ఎందుకంటే నేను చిన్నప్పుడు నా పిల్లలతో కలిసి స్నేహితులతో కలిసి ఆడావు నువ్వు చిన్నప్పుడు బృందావనంలో అదే చేశాగా అంటే నేను నువ్వు ఒకటే పిచ్చి కాదు జన్మ కర్మచ దివ్యం నా పుట్టుకు దివ్యం నా పని దివ్యం తెలుసుకో జన్మ కర్మచ మే దివ్యం డివైన్ దివ్యం అనే ఏంటంటే అప్రాకృతం ఐశ్వరం అన్నారు భగవత్పాదుల అప్రాకృతం అంటే ప్రకృతి స్వభావంతో కూడినది కాదు నిధి ప్రకృతి స్వభావం అంటే పంచభూతాలతో కొన్ని శరీరం నేననే భావం దానిలో ఉన్న సత్వరజస్తమ గుణాలతో ఐక్యమైపోతావు దానితోనే ఏడుస్తావు కోపగించుకుంటావు గింజుకుంటావు నవ్వుతావు అవన్నీ గుణములతో అది నీ బతుకు నేను అలాంటిది కాదు దానికి అందుకే పైగా నేనే ఏడిస్తే నీకు నవ్వొస్తుంది అంటున్నాడు కృష్ణుడు అవునా లేదంటే అమ్మ రోటికి కట్టేసింది ఆయన ముంజ్యోతిలో గుడ్డి ఏడుస్తున్నాడు మనం వింటున్నప్పుడు నవ్వుతాము ఎందుకు అది అసలు ఏడుపు కాదని తెలుస్తుంది ఇక్కడ అదే జన్మకర్మచమే దివ్యం నిజంగా భవనర్మని ఏడిస్తే పాపం కృష్ణుడికి ఎన్ని కష్టాలు అని మీరు అనుకునేవారు ఆయన కష్టమా ఏమీ లేదు ఆ జైల్లో పుట్టాడు ఎంత కష్టమండి పాపం అక్కడి నుంచి రాత్రికి రాత్రి అటువైపు భవాన పడుతున్నా పరా ఇంట్లో గెలిపాడు ఎంత కష్టాలు చిన్నప్పటి నుంచి కష్టాలు కృష్ణుడికి పని ఆడుకుంటూ పాపం చుట్టేసింది ఎంత బాధ అండి ఇక్కడ అని మట్టి తినాల్సి వచ్చింది స్వామి ఎన్ని బాధలు ఎన్నిందరు రాక్షసుల మీద మీద పడి చంపేయడానికి ఆ చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటేనే విషయం ఇచ్చేయడానికి ఒకరితో వచ్చింది ఎన్ని కష్టాలు స్వామివారికి అనిపించిందే ఎప్పుడైనా బలే ఆ పోతన వచ్చిందిగా దాని పని ఇప్పుడు అనుకుంటాం మనం ఇక్కడ వచ్చిందో లేదో పోతాను దాని పని అయిపోయింది అనుకున్నాం ఇప్పుడు ఉన్నవాడు గట్టివాడు జన్మకర్మే దివ్యం వాడు దివ్యం కనుక వాడికి ఏం పర్వాలేదు ఇక్కడ అలా తిరుగుతున్నాడు ఆ పిల్లాడు ఆ చెట్లు పడిపోయి ఆ పిల్లాడు ఏమవుతాడు మనకేం అనిపించదు పాపం హాయిగా ఆడుకుంటున్నాడు అందుకే ఆయన వెళ్ళి లాగుతున్న చెట్ల మజ్జిగులుతున్న దేవతలు దండం పెడుతున్నట్టని చూసి కొంచెం హెల్ప్ చేయమా మేము కూడా అనలేదు ఆ రోటు నుంచి విప్పేయమా మేము కూడా అనలేదు ఇక్కడ వాళ్ళు విప్పలేదు నవ్వుకుంటున్నట్ట ఈయన రోడ్డుకి ఎవరు కట్టగలరు అంత మాయా అనిపించిందే లేదా సంభవా ఆత్మ మాయయా నా మాయా శక్తి అదండి జన్మకర్మచే దివ్యం అన్నీ అటువంటిది అందుకే నేను ఎందుకు అవతరించానంటే ఈ జన్మ ఈ కర్మ అంటే నా పుట్టుక నా లీలలు వీటిని యో వేత్తి తత్వత ఎవడు యథార్థముగా తెలుసుకుంటున్నాడో తత్వత అంటే బ్రహ్మభావనతో అనొక అర్థం తత్వం యాథార్థ్యే బ్రహ్మణి అని రెండు అర్థములు యథార్థముగాను అంటే వీటి అసలు స్వరూపం అంటే అందరిలాగే అని బంధింపబడలేదు అది లీలా లీల లీల లీల అని వచ్చిందే కదా దివ్యం లీల కనుక ఈశ్వరుడు యొక్క జన్మ లీల మానవుల జన్మ కర్మ గట్టిగా నొక్కితే కర్మ తెలుసుకోండి ఇక్కడ అది లీల లీలా అంటే లేనిది ఉన్నట్టు చూపించడం అదే ఇక్కడ ఆయన ఏడుపా ఏడుచినట్టు అన్ని అంతే అలా ఆటలా ఉంటాడు మొత్తం ఏ అవతారంలో అన్ని అవతారాల్లోనూ మా రాముడు అంతే ఇది తీసుకెళ్లి రాముడికి పెట్టాడు సరిపోయింది ఇక్కడ రామచంద్రమూర్తి అంతే ఆయనది అంతే లీల అలా ఉంటాడు అంతే ఏం చేయాలో చేశాడు ఎందుకు వచ్చాడు చేశాడు అక్కడొచ్చినప్పుడు ఎలాంటి ప్రాణాలికతో రావాలో ఆ ప్రాణాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా రావాలో అలా వచ్చాడు అని ఎవడైతే నా జన్మ దివ్యత్వాన్ని యో వేత్తి తత్వత తత్వత తెలుసుకుంటాడు అంటే ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడో బ్రహ్మ అనే దృష్టితో తెలుసుకుంటాడు కానీ కృష్ణుడు ఒక యుగపురుషుడు ఒక మహాపురుషుడు ఒక వీరుడు ఒక యోగి కాదు అని బ్రహ్మము అది తత్వత కనుక నన్ను బ్రహ్మముగా ఎవడు తెలుసుకుంటాడో బ్రహ్మముగా అంటే అర్థమేంటి భగవంతుడు బ్రహ్మము ఆయన విశ్వానత్తు నడుపుతాడు దేనికి అలాగే నా శరీరంలో ఆయనే ఆత్మగా ఉండి నడుపుతున్నాడు అని చెప్తున్నాడు కదా కానీ ఆ బ్రహ్మం ఆ కృష్ణుడు నాలో ఆత్మ అని తెలుసుకోవడమే యోవేత్తి తత్వత కానీ తెలుసుకోవాల్సింది మహాపురుషుడిని స్థాయి దాటిపోయి పరమేశ్వరుడిని గ్రహించి ఆయనే బ్రహ్మమని గ్రహించి ఆ బ్రహ్మమేతనలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవడమే తత్వత అది తెలుసుకోవాల్సింది అందుకే భగవత్పాదులు వారి ఇక్కడ తత్వత అనే మాటకు కూడాను వ్యాఖ్యానం చెప్తూ స్పష్టంగా చెప్పినది ఏంటంటే ఆయన బ్రహ్మమని ఆత్మకభిన్నుడని తెలుసుకుని అని వ్యాఖ్యానం చేశారండి ఆత్మక అభిన్యుడు ఎప్పుడైనా ఈశ్వరోపాసన చేసినప్పుడు అతడు నాలో ఆత్మగా ఉన్నవాడు అని తెలియాలి అది దగ్గరతనం అంతకంటే దగ్గర ఆత్మగా అంటే ఇందాక చెప్పం ఇంద్రియ మనో బుద్ధి పైన ఆ ఆత్మగా ఉన్నవాడు కనుక కృష్ణుడు ఇంత కథ ఎవడు ఆ రోజుల్లో అర్జునుడు ముందు నిలబెట్ట నిలబడ్డవాడెవడు నాలుగు ఆత్మగా ఉన్నాడు నన్ను గమనించుకుంటున్నాడు ఎంత దగ్గర తనవండి ఇక్కడ అది తత్వత అనే మాటలో ఉన్నటువంటి అర్థం ఇలా ఎవడు తత్వత తెలుసుకుంటున్నాడో అంటే నన్నే వాడి ఆత్మగా ఎవడు గ్రహిస్తున్నాడో వాడు తక్వా దేహం వాడి దేహం విడిచిరిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి వాడు పునర్జన్మని పొందడు మరి దేన్ని పొందుతున్నాడు మామేతి వాడు నన్నే పొందుతున్నాడయ్యా అర్జున అని చెప్పాడు ఇక్కడ దీని బట్టి కృష్ణావతారం దేనికొచ్చింది పునర్జన్మ లేకుండా ముక్తినివ్వడం కోసం వచ్చిందండి అది చెప్తున్నాడు ఇక్కడ మొదటి ప్రయోజనం పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ రెండవ ప్రయోజనం ఏంటి ఇలాంటి నా అవతారంలోన జన్మకర్మలు పుట్టుక లీలలు వీటిని స్మరిస్తూ వీటిని వింటూ వీటిని ఆనందిస్తూ తాదాత్మ్యం చెంది ఇంకా ప్రపంచంలో మరివేటి గురించి కాకుండా నా కథలు వింటూ నా లీలలు వింటూ ఆనందిస్తూ ఆ లీలలు పరమార్థమేంటో తెలుసుకుంటూ ఈ లీలలు చేసిన ఆ పరమాత్మ నాలో ఆత్మగా ఉన్నాడన్న తాదాత్మ్య స్థితిని పొంది అభిన్నభావం కలిగితే ఇంకా నువ్వు పొట్టవు ఒకవేళ కర్మ కొద్ది దేహంలో ఉన్నా దేహాంతంలో పొందుతావు జ్ఞానం కొద్ది దేహంలో ఉన్నప్పుడే దేహం నేను కాదని ఎరుకలోకి వెళుతావు ఎందుకంటే ఆత్మ నేనని తెలిసా ఇంక దేహం నేను కానీ కదా అందుకు చెక్వా అంటే శరీరం విడిచిపెట్టాకంటే మరణించాకని అర్థం కాదు దేహం భ్రాంతిని విడిచిపెట్టి పునర్జన్మనయితి మరి జన్మించవు జన్మించక ఏమవుతావు మామేతి నన్ను పొందుతావు కనుక కృష్ణ పరమాత్మ అవతరించి ఇన్ని లీలలు చేసిన దేనికి నాకు ముక్తినివ్వడానికి అందుకే భాగవతం చదువుకోవయ్యా ముక్తి పొందుతావు ఎందుకన్నారంటే దాని నా జన్మకర్మలో ఉన్నాయి అది విను తాద్యం చెందు ప్రపంచాన్ని మర్చిపో చాలామంది భాగవతం వింటారు కానీ అవి వినడం పాపం పోతుందండి అందులో సందేహం లేదు భాగవత్ అనుగ్రహం వస్తుంది కానీ ఆ భాగవతం విన్నాక మళ్ళీ ప్రపంచం చూడాలనిపిస్తుందా కృష్ణకథ విన్నాక మళ్ళీ లోకం చూడాలనిపిస్తుందా ఆ రుచి అనుభవించా లీలల్లో తాదాత్యం చెందక మళ్ళీ ఇటు వస్తామా అంత తాదాత్యం చెందించగలిగే లీలలు అన్నీ ఎందుకు చేశాడు జన్మకర్మచమే దివ్యం ఎందుకు చేశాడంటే ఆనాడున్న గోపికల కోసమో బృందావన వాసుల కోసమో కాదు ఈనాడు తరచుకుని నీ కోసం కృష్ణుడ పనులు చేశాడయ్యా అందుకే నేను వెళ్ళిపోతున్నా అని చింతించక ఏ ఉద్ధవా నా కథారూపంలో ఉండిపోతున్నానని చెప్పాడు భగవానుడు కథారూపంలో ఎందుకున్నానంటే అదే చెప్తావు అదే వింటావు అదే అంటావు అదే అనుకుంటావు కనుక అన్నప్పుడు విన్నప్పుడు అనుకున్నప్పుడు అంటున్నప్పుడు కూడా నువ్వు నాతోనే ఉంటావు నేనై ఉంటావు నేనైపోతావు ఇది చెప్పాడు ఇక అది కావలసినది అందుకు ఆ లీలలు వినాలి అని భాగవతం చాలా పుణ్యం అంటే ఏడు రోజులు విన్నాక అన్నవాళ్ళు ఉన్నారు కొద్ది కాలం క్రితం ఒక మహానుభావుడు పరమకృష్ణ భక్తుడు భాగవతం సప్తాహం యజ్ఞం చేయాలనుకున్నాడు ఎందుకు చేస్తే చాలా పుణ్యాలు వస్తాయి ఇలాంటి చాలామంది యజ్ఞాలు చేస్తుంటారండి క్షేత్రాలకి వెళ్ళి చేస్తుంటారు గుంపుగా అదొక ఫ్యాషన్ ఇంకా వెంటనే వంటవాళ్ళు చక్క భోజనాలు చేసుకూర్చుంటారు భాగవతం విరణానికి ఒక ఆయన చెప్పాడు అవిషారణిలో భాగవత కథలన్నీ విన్న అక్కడ డ్రైవర్గా పనిచేసిన ఆయన ఎలా ఉంటాయి భాగవత్ సప్తాలు ఖానా సోన సున్నా నహి అన్నాడు అవి భాగవత్ ఏం చేస్తాం కానీ అది వింటున్నప్పుడు కృష్ణ మనం బృందావనంలో ఉంటాం ఈ భూమి మీద ఉండవు ఈ దుఃఖభూ ఇష్టమైన భూమి కాదు ఆనంద భూమి కనుక బృందావనం ఆ కృష్ణుడు ఆయన తాడుకుంటూ తాదాత్మ్యం చెందుతూ ఆ నీళ్ళలో మునిగిపోతూ ఆ కృష్ణుని కనపాయిన రాధాదేవి కృపను ఆస్వాదిస్తూ ఆ రాధాకృష్ణ నీళ్ళలో తాదాత్మ్యం చెందిపోతే ఇక్కడే ముక్తి ఇంకెక్కడో ముక్తి అంటాయి ఇక్కడ ఆ స్థితిలో నిలబడిపోదు ముక్తి పొందిపోతాడు అలా ఎందరో అందరో తరించిన వాళ్ళు ఉన్నారు అంత స్థితి లేనప్పుడు కనీసం పాపాలైన పోతాయి అందుకే భాగవత సప్తాహం సోనా అయినా వినియాలి ఏం చేస్తాం కునుకుతూ కునుకుతూ విన్నా చాలా పాపాలు పోగొడతాయి కానీ ఒక ఆయన ఈ మధ్యకాలంలో ఈ గుంటూరు జిల్లాలోనే సమీప ప్రాంతంలో జరిగిన ఘట్టం అతను జీవితం అంతా నైష్ఠికంగా బ్రతికాడు కృష్ణ భక్తుడు ఎందరి దగ్గర కృష్ణుడి కథలు అన్ని విన్నాడు అనికొక్క కోరిక ఉంది భాగవతం ఒక్కసారి సప్తాహం తాను నిర్వహిస్తూ చూడాలి అని పెద్దవాడైపోయాడు భార్య పిల్లలు పిల్లవాళ్ళు పిల్లలు ప్రయోజకులు అయ్యారు కొడుకుతో చెప్పాడు నాన్న నాకు భాగవత్ సప్తాహం చెయ్యాలనుంది చేద్దామా దానికి విధానం ఉంది నాయన చేద్దామని చేశారు ఆ పద్ధతి ప్రకారం భాగవత్ సప్తాహం అయిందండి చివరి రోజు సప్తాహం పూర్తయిపోయింది శ్రద్ధగా విన్నాడు ఎంతో శ్రద్ధగా మిగిలిన వాళ్ళు కారక్షేపంగా వింటూ శ్రద్ధగా కృష్ణుడే దృష్టిని పెట్టుకున్నాడు ఏడు రోజులు కృష్ణ కథే వింటూ ఉంటే ఏడు రోజులు అన్ని గంటలు విన్నాక మిగిలిన విశ్రామకాలంలో ఆయనే ఉంటాడు ఏడు రోజులు అన్ని గంటలు కృష్ణుడితో ఉండడం చిన్న విషయం అండి ఇక్కడ ఆ తాదాత్మస్థితులు ఉన్నాడు చివరికి అయిపోయింది పూర్తి అయిపోయింది ఆనందంగా అందరూ భోజనాలు చేస్తున్నారు నాన్న భోజనాలకు రా అన్నాడు మీరు అందరూ చేయండి రా తర్వాత నాకు చెప్పండి అన్నాడు వచ్చారా భోజనాలు చేశారా రుక్మిణీ కళ్యాణమైంది భోజనాలు చేశారు కదా చేశారు చాలా సంతోషం అని అలా పడిపోయాడు మహానుభావుడు ఎంత సులభంగా ముక్తి పొందాడు అలాంటి వాళ్ళ కథలు వింటే ఒళ్ళు పులికించాలి దీనివల్ల ఏమైంది జన్మకర్మచమే దివ్యం నా జన్మ కర్మలు ఏవైతే నేను పుట్టడం నేను చేసిన లీలలు ఇవన్నిటినీ తత్వత యథాతథంగా అంటే నేను ఎలా చేశానో అలా వినడం ఒకటి తత్వత రెండు ఆ చేసిన వాటి యొక్క ఆంతర్యాలు గ్రహించడం ఆ చేసిన నేను వాడిలో ఆత్మగానే ఉన్నానని గ్రహించడం ఈ స్థితుల్లో గ్రహిస్తే వాడి దేహాన్ని విడిచిపెట్టి మరి పునర్జన్మ పొందడు వాడు నన్నే పొందుతాడు అని స్వామి అంత అభయమిచ్చాడు కానీ భగవంతుడు అవతరించి చేసిన లీలల ప్రయోజనమేమిటి అనేదానికి ఈ తొమ్మిదవ శ్లోకం అత్యంత ప్రధానమైనటువంటిది జన్మ కర్మచ మే దివ్యం ఏం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామీతి సోర్జునా అంటే అయితే నువ్వు ఒక మాట అన్నావు తత్వత తెలుసుకుంటే అనొక మాట కండిషన్ అంటే ఏమిటి అని అనుకుందాం ఇంకా వాడు అడగలేదు అడగకుండానే కృష్ణుడు సమాధానం చెప్పాడు అవతల ప్రశ్న వేస్తాడు తెలుసుకుని ముందే చెప్తాడు గురువు అయినా వాడు ప్రశ్నిస్తాడు వేరే విషయం ఇక్కడ తత్వత అన్నాడు కదా తత్వత అంటే ఏమిటి తత్వత వేత్తి తత్వత తెలుసుకోవాలట ఎలా తెలుసుకోవాలి చెప్తున్నాడు కింద వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావ మాగతా వీత రాగ భయక్రోధ ఇది బాగా తెలుసుకో ఎందుకంటే విష్ణుతో అనుభూతికి అడ్డంకి విషయానుభూతి ఈ విషయానుభవమే విష్ణు అనుభవానికి అడ్డంకి అయింది విషయానుభవం వల్ల కలిగే వికారాలు మూడు రాగభయ క్రోధాలు ఎందుకంటే రాగము క్రోధం అని చెప్పే మధ్యలో భయం ఒకటి ఎంటర్ అయిందండి ప్రతీ కామం అనుభవిస్తున్నప్పుడు పక్కన భయం ఉంటుంది అవునా లేదా ఆనందంగా గులాబ్ జామ్ తింటున్నాం కానీ షుగర్ పెరుగుతుందని భయం ఉంటుంది దాంతో ప్రతి కామము భాగం వెనకాల భయం పొంచి ఉంటుంది ఇది గమనించు భోగే రోగభయం కులేచ్యుతి భయం విత్తే నృపాలాద్భయం చెప్తున్నాడు భర్తృహరి ఒకటేమిటి శాస్త్రే వాదభయం ప్రతిదీ కూడా ఏదో శాస్త్రం చదువుకున్నామంటే ఎవడో పండితుడితో అరి తప్ప తప్పంటాడు నానగోళ భోగం అనుభవిస్తే రోగం పొంచింది ఏదో వేడి తట్టుకోలేదో తట్టుకోలేక వేసి వేసుకుని భోగంగా పడుకుంటే జలుబు ఏం చేస్తాం భోగే రోగభయం కులేచ్యుతిభయం ఒక మంచి కులంలో పుడితే భ్రష్ణ్ణి అవుతానే భయం ఎన్ని భయాలని సర్వం వస్తు భయాన్వితం భూమి రుణాం వైరాగ్యమేవా భయం వైరాగ్యమే అభయం రాగం ఉంటే భయం ఉంటుంది వైరాగ్యం అంతకు భయం లేదు అందుకే బలిదా వైరాగ్యం ఎంతో బాగే అన్నాడు రామదాస్ చెప్పిన విషయం మీద బుద్ధి నిలుస్తుంది వైరాగ్యం వల్ల చెప్పిన ధర్మం పాటించాలనిపిస్తుంది వైరాగ్యం వల్ల విషయాలపై ఆసక్తి లేకపోతేనే విష్ణువుపై ఆసక్తి కలుగుతుంది పెరుగుతుంది నిలబడుతుంది తెలుసుకుంటుంది అది వేత రాగభయక్రోధాహ రాగభయ క్రోధములు విడిచిపెట్టి అంటే ఇవాళ ఎక్కడ ప్రారంభించడం వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోయాడు మనకి ఇక్కడ రాగభయక్రోధములు విడిచిపెట్టడా ఫస్ట్ స్టెప్ దాని తర్వాత మన్మయాహ రెండు స్టెప్పు మన్మయులైపోవాలి మన్మయలు అంటే నామయమైపోవాలి అన్నాడు ఇక్కడ ఆయన అంటున్నాడు అనుక నామయులు అన్నాడు మీరు ఆయన గురించి అంటే తన్మయ అన్నారు ఇక్కడ తన్మయలమైపోవాలండి తత్మయ ఆయన తత్ ఆ తబ్దమే ఇప్పుడు అహం శబ్దంతో కనబడుతుంది ఎదురుగా ఆ తచ్చబ్ద వస్తువు ఏదుందో అది అహం అని చెప్తోంది కృష్ణ పరమాత్మగా అందుకే మన్మయాహ నామయులైపోవాలి అంటే తన్మయం ఎప్పుడొస్తుంది మయం అంటే లేనం మీకు తెలుసు హృదయం బ్రహ్మాకార వృత్తి పొందిట ఉపనిషద్భాషలో చెప్పాలంటే బ్రహ్మాకార వృత్తి పొందాలంటే ఇక్కడ అందుకే బ్రహ్మవిధ అనొక్క మాటలో భగవత్పాదులు చెప్పారు ఆయన బ్రహ్మము తెలుసుకుని ఆ బ్రహ్మము యొక్క తత్వంతో తాదాత్మ్యం చెందడమే మన్మయ మన్మయ స్థితి వచ్చాక మా ముపాశ్రితాహ ఎప్పుడైతే నా గురించి నా గురించి తెలుసుకున్నాక నన్ను ఏం చేయాలి ఉపాశ్రితాహాట్టిగా నన్ను పట్టుకోవాలి అంటే నన్ను ఆశ్రయించాలి నామయ భావం కలిగాక దాని నుంచి మళ్ళీ బయటపడిపోకుండా మా ముపాశ్రితాహ నన్నే ఆశ్రయించిన వాడివై లేదు బహవో జ్ఞాన తపసా పూత ఆత్మస్వరూపుణ విచారణ చేసేటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రుడైన వారు మద్భావమాగతా వాళ్ళు నేనే అయిపోతున్నారు నా స్వరూపమే అయిపోతున్నారు అందుకు మొదటి స్టెప్ వీతరాగ భయక్రోధ రెండు మన్మయా తర్వాత మాము పాస్తితాహ తర్వాత దాన్నే విచారణ చేయడం జ్ఞాన తపస దాని చేత వచ్చే పవిత్రులమై మనం అదే అయిపోతున్నాం అహం బ్రహ్మాస్మ స్థితికి వెళుతున్నాం ఈ శ్లోకాన్ని నన్ను చక్కగా చెప్తూ అయితే అలాంటి నన్ను అందరూ ఇలాగే ఆలోచించి విచారించి ముక్తి పొందిపోయారా అనేక మంది ఉన్నారు కదా అనేక రకాలుగా ఆశ్రయించారు కదా అంటే వారు ఎన్ని రకాలుగా ఆశ్రయించారా వాళ్ళ భావాన్ని అనుసరించి వాళ్ళని అనుగ్రహించాను వాళ్ళు నన్ను అనుసరించారు వాళ్ళని నేను అనుగ్రహించాను ఇది తెలుసుకో ఒక్కొక్క భావంతో ఆశ్రయించారు వాడిని అలాగే నన్ను అనుగ్రహించాను వారు ఏ భావంతో ఆశ్రయిస్తే వాడిని అలాగే అనుగ్రహించాను కమోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరిక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి నేము ఇది చక్రింగంటిమి ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వరా ఎవరు ఏ భావంతో నన్ను ప్రపజ్యంతే అంత గొప్ప ప్రపద్యంతే ప్రపత్తులై మాట ఇక్కడ సేవించిన వారు ఇది మామూలుగా ఎవరు ఏ భావంతో ఆశ్రయిస్తే అలాగే ఇస్తాననేటువంటి మామూలు విషయంగా కాకుండా పరమాత్మ కృష్ణుడు కథనంతుడిని గుర్తు పెట్టుకుని అర్థం చేసుకుంటే ఈ శ్లోకం బాగా అర్థమవుతుందండి ఎవరు ఏ భావంతో నాయందు ప్రపత్తులై ప్రపత్తులు ప్రపన్నులు అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణ శరణాగతులైన వారు వారికి ఇంకేమీ లేదా ఆయన నిరంతర చింతన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడు నిరంతర చింతనతో నన్ను ఎవరు ఏ భావంతో ఆశ్రయించినా అంటే చింతన చేయడానికి భావం ఒక ఆలంబన నన్నే ఎప్పుడు చింతన చేశారు నాపైన ప్రేమభావంతో ఎవరు గోపికలు నన్నే ఎప్పుడు చింతన చేశారు వైరభావంతో శిశుపాల ముఖ్య రూపతులు ఏం చేయమంటావు నన్నే ఎప్పుడు చింతన చేశారు భక్తిభావంతో నారదాదులు నన్నే ఎప్పుడు చింతన చేశారు సఖ్యభావంతో మీరు నిరంతరం నన్నే చింతన చేయడం భావాలు మారే ప్రపంచంతే మారలేదు కనుకనే ఏ భావంతో నన్ను మీరు ఆశ్రయి ఆశ్రయిస్తే ఆ భావంతో నేను అనుగ్రహిస్తాను ఎందుకంటే మమవర్తమాను వర్తంతే మనుష్యాహార్థ సర్వసా వారు నా మార్గాన్ని అనుసరించి వెళ్తూ ఉన్నారు మానవులు కనుక వాళ్ళు ఏ భావంతో నన్ను ఆశ్రయిస్తే వాళ్ళు నా భావంతో అనుగ్రహిస్తాను గొప్ప శ్లోకం ఇప్పుడు మనం దీన్ని కృష్ణావతారంలో జరిగిన లీలలను ఆధారం చేసుకుని ఒక అర్థం చెప్పుకున్నాం ఇప్పుడు ఎవరెవరు ఏ భావంతో ఆశ్రయించారో వారు దానికి తగ్గట్లుగా ఆయన అనుగ్రహాన్ని పొందారు అంటే ప్రేమభావంతో ఆశ్రయించనీ ప్రేమగానే అనుగ్రహించాడు వైర భావంతో ఆశ్రయించనీ వైరుగానే కనబడ్డాడు కానీ కనబడడం అలా కనబడ్డా వాళ్ళకి ఇచ్చినది మాత్రం మోక్షమే తెలుసుకోండి ఇక్కడ కానీ ఇచ్చినది మాత్రం అదే కానీ ఎవరు ఏ భావం ద్వారంలోకి వచ్చినా లోపల గర్భంలో ఉన్న నాదిగిరికి చేరారు తెలుసుకో ఇక్కడ అది చెప్తున్నాడు ఇక్కడ ఏ యథా మాం ప్రపంచంతే తాం సథదైవ భహం మమవర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అంటే ఇదిరా నాయన అని ప్రపంచానికి చెప్పి కొట్టించిన స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో సభలో ప్రథమ ప్రవచనంలో చెప్పినటువంటి శ్లోకం ఇది ఏ యథామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యం ఇది ఎవరు ఏ మార్గంలో వచ్చినా వాళ్ళు నన్ను చేరుతున్నారా భావాన్ని అనుసరించి నేను అనుగ్రహిస్తానని స్వామి చెప్పాడు అలాగా మా గురువు చెప్పాడు మా కృష్ణ పరమాత్మ అలాంటి గురువు చెప్పిన ధర్మానికి చెందిన భారతదేశం నుంచి నేను వచ్చానని చెప్పుకున్నాడే తెలుసుకోండి సర్వ సనాతన ధర్మం యొక్క విస్తారాన్ని చెప్పిన ఈ శ్లోకానికి నమస్కారం చేసుకుంటూ ఇందులో ఒక భావాన్ని వాళ్ళు మనం గ్రహించాం కృష్ణ భక్తి రూపమైనటువంటి భావాన్ని ఇందులో కృష్ణ పరమాత్మ దీన్ని ఏ విధంగా జ్ఞానంగా చెప్పాడనేది గ్రహించడానికై రేపు సమావేశమౌదం దీనిలో దాగిన మరిన్ని భావాలు రేపు గ్రహించుతూ ఈ శ్లోకం మరొక్కసారి చదువుకుని ఏ యథా మాం ప్రపజ్యంతే తాం స్థైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థసర్వసీకృష్ణ చరణ అరవిందార్పణమస్త స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ మార్గేణీ మహిషా గోబ్రాహ్మణి శమస్సు నిం లో సమస్త కాళే వర్షతు వర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోభరిగి బ్రాహ్మణస్సంతు నిర్భయా అపుత్రుత్రిణ పుత్రిణ సన్ పౌత్రిణ అధనాస్ సధనాస్సంతు జీవంతు శరదా శం మంగళం కౌసలేంద్రాయ మహనీయుత్మే చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం వేదేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తంసా మోహన రయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీమద్రమామణ గోవిందో హరిగోవిందమః పావతీపతర హర మహాదవ